పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగనుడ సర్వోన్నతుడ సార్వభౌముడ ఏసయ ఆది అంతములు లేనివాడ ప్రభా ఈ యుగంలో ప్రభ రాబో కూడా ప్రభ రాజాది రాజువుగా ప్రభువుగా అతను నిత్యం కొలువబడుతున్నటువంటి తండ్రి మీ గొప్ప నామంను బట్టి పరిశుద్ధ నామంను బట్టి ఏదైనా పొందగలేని నామంను బట్టి నీటి వందనాలు వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సాయంత్రకాల సమయం ముందు ఈ రీతిగా మిమ్మల్ని శృతించటకి ఇచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డ నడిపించండి స్థుతుల పైన ఆశన పైన నచన్రీ మా యొక్క స్థుతులు అందుకోనండి ప్రభ ఆరాధనలో ప్రభ మీరు ఉండండి నాయనమ్మి మా మధ్యనే దిగిరండి మాతో మాట్లాడండి మీకు కృపులు ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం తీసుకోండి ప్రతి ఒక్కరు అవసరం తీర్చండి ఏసీఐ కూడికలో ప్రభ నచండ్రి రాని అనే బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం పాటల ద్వారా నచండ్రి ప్రభ వారి సాక్ష్యుల ద్వారా వాక్యముల ద్వారా నచండ్రి మీరు మహిమ పొందుతున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం సమస్తంలో సర్వంలో ప్రభ స్తుతి స్థుతి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఏసే శక్తి గరి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెని సంకల్పములు మారవు ఎన్నతికి మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మూషేను ఏర్పరచుకుని తన ప్రజలను విడిపింపా మూషేను ఏర్పరచుకుని తన ప్రజలను విడిపింప చేసెనుగాగన కార్యములు వారి మార్గములో చేసెనుగాగన కార్యములు వారి మార్గములో త్రోషి నను నడి పించెనువారిని విసుగకతనత్రోవన్ త్రోసి నను నడి పించెనువారిని విసుగకతనత్రోవన్ ఏసు ప్రభుని సంకల్పములు మరవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగములవరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగములవరు కొంద పై చూపిన విధమున నిలిపే ండపై చూపినవిదముననే మందిమును నలిపే ఆవరణమునే పరచేను నిండుగ తెరవేసే ఆవరణమునే పరచేను నిండుగ తెరవేసే ూని కార్యములనుమోషే సంపూర్ణముచేసే దేవుని కార్యములనుమో సంపూర్ణముచేసి ప్రభుని సంకల్పములు మరవుయన్నతికీ మహాప్రభావము ఆయనకే యుగయుగములవరకు మహాప్రభావము ఆయనకే యుగయములవరకు మందిరపాని అంతయును సంపూర్ణము చేయగే అంతయును అయను చేయగనే సుందరముగనుకము గుడారమునుక మే సుందరముగనుకము గుడారమునుక మే మందిరమంతయు తేజసు నింది మందిరమంతయు తేజసు నింది ప్రభుని సంకల్పములు మరవు ఎన్నటికీ మహాప్రభావ ఆయ యుగములవరకు మహాప్రభావము ఆయన కేవా యును నీ వేగద అమరుణ వగుదేవా నీవాయునావీ నీ కృపను బటి నీవాయునావీ నీ కృపను బటి మహిమా పరతును ఎల్లపుడు ఇహ పరములయందు మహిమా పరతును ఎల్లపుడు ఇహ పరములయందుభుని సంకల్పములు మరవు ఎన్నతికీ మహాప్రభావము ఆయనకే యుగయములవరకు మహాప్రభావము ఆయనకే యుగయములవరకు పరిశుద్ధ జనమా పాడదము క్రీస్తు ప్రభునిీభీ పరిశుద్ధ జనమా పాడదము క్రిస్తు ప్రభుని బాటి పరిశుద్ధ దేవునిచిత్తము నిరవేర్చుయిల పరిశుద్ధ దేవునిచిత్తము నిరవేర్చుయిల నిరతము మహిమా స్తు ఘనత చెల్లిం చెల్లిదప్పుడు నిరతము మహిమాస్తుతిఘనత చెల్లిం చెదమెపుడు ఏసు ప్రభుని సంకల్పములు మరవు ఎంగతికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగములవరకు మహాప్రభావము ఆయన కేసు మహాపరిషుద్ధుడ మహోన్నతుడ కృప కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలేసయ్య మమ్మల్ని విమోచించిన మా విమోచకుడ నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో నా ప్రభా తండ్రి ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకు నైనా నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభువాన్ని కంటి పాప కాచి కాపాడి దేవా తండ్రి ఈ దినం కూడా నీకు నూతనమైన కృప మాకు అనుగ్రహించినవు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినవు సజీవమైన దేవుడు స్థుతించటకు ఆరాధించుటకు నాయన నువ్వు అర్హుడమైన దేవుడు తండ్రి కాబట్టి నీ సన్నిధిలో నిలబెట్టినావు తండ్రి దానిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకేనాయన యేసు క్రీస్తు నామంకే జయం కలుగును కాక దేవ ఇదిగో నా ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటే అక్కడ వారి మధ్యను ఉంటానన్నాం ఆ రీతిగానే మీరు కృపాసత్య సంపూర్ణుడివై మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం దేవ ఇదిగో నా తండ్రి పాటల ద్వారా మీరు మైమ పొందినారు తండ్రి ఇదిగో నీ పాదాలు ఎద్దకు వచ్చినాం ఆశ్రయిస్తున్నాం ప్రభా తండ్రి మీరునైనా నా స్వన్నిధిని తొలగించి స్వబుద్ధిని తొలగించి నన్ను మీకు ఒక పాత్రగా తీసుకొని నా స్థానంలో నువ్వు ఉండి ఉపదేశించి నాతో మా అందరితో మాట్లాడమని వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు సాత్వికముతో దేవ నీ వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా ప్రభ మమ్మల్ని మేము మార్చుకొని వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉంటుకు మీరు సహాయం దయచేది నేను ఎలాంటి కఠినతనం ఉంటే తీసివేయను ప్రభ ఎందుకంటే సాత్వికముతో నీ వాక్యాన్ని అంగీకరిస్తేనే మాలో నాయన ఫలము మంచి ఫలం కనిపిస్తుంది మేము మంచి ఫలం లాగా కాబట్టి దేవ తండ్రి ఇదిగో ప్రభ తండ్రి మీరు వాక్యం నా తండ్రి నాతో మా అందరితో మాట్లాడమని ఏస్తు క్రీస్తు నామంలో దేవానికి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథంలో నుంచి పదిహేడో అధ్యాయము ఏడో వచనం ఈరోజు ఈ యొక్క ప్రవచనమే ఈ వాక్యం ఈరోజు చెప్పవలసిన అంశమంతా ఈ యొక్క వాక్యం మీదనే ఆధారపడుతుంది కాబట్టి ఎందుకు ఈ వాక్యం ప్రభు మాట్లాడుతుందంటే ఈరోజు ఆయన ఆశ్రయం లేనిది మనం లేము కాబట్టి ఇరిమియా గ్రంథము పదిహేడో అధ్యాయం ఏడో వచనంలో యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండను కాబట్టి ఎవరు నమ్ముకున్న వాళ్ళు ధన్యులు అంటే ఎవరు చూడండి ఎవరైతే ఏసుక్రైస్తు ప్రభువే నిజమైన దేవుడు ఆయననే సృష్టికర్త ఆయననే ఈ సమస్తమును సృష్టిని సృజించిన నన్ను సృజించిన నన్ను నిర్మించిన తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నవాడు కాబట్టి ఆయననే నిజమైన దేవుడు కాబట్టి ఆయననే నిజమైన దేవుడు అని ఆయన నమ్మిన వాళ్ళు ఆయన యుద్ధకు వచ్చిన వాళ్ళు ఆయన మీద ఆధారపడేవాళ్ళు ఆయనని ఆశ్రయించిన వాళ్ళు ధన్యులు కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవడం కూడా మనకొక ధన్యత ఆ ధన్యత ఏం చేస్తుందంటే యహోవానికి ఆశ్రయముగా ఉండును కాబట్టి ఎప్పుడైతే మనము మనం నమ్మిన దేవుణ్ణి అనగా ప్రభువైన యేసు నమ్మిన మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము ఎప్పుడైతే మనం కలిగి ఉన్న స్థితిని బట్టి కలిగి ఉన్న పరిస్థితిని బట్టి అది కష్టము కావచ్చు ఆపద కావచ్చు అపాయం కావచ్చు శ్రమ కావచ్చు అది ఏదైనా కావచ్చు నువ్వు కలిగి ఉన్న స్థితి నువ్వు కలిగి ఉన్నది అది ఏదైనా కానీ నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే నువ్వు నమ్మిన దేవుని మీద నువ్వు ఆధారపడితే ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకున్న ఆయన సన్నిధిలో ఉన్నవాడివైతే ఆయన తట్టు మాత్రమే చూచేవాడివైతే అలా ఆయనని సంపూర్ణంగా ఆశ్రయించే వ్యక్తివైతే అలాంటి వారికి దేవుడు ఎలా ఉంటాడంట ఆశ్రయముగా ఉంటాడు చూడండి ఆయన నమ్మి ఆయననే దేవుడు ఆయననే నాకు రోగముంటే బాగు చేయగలవాడు నేను కష్టంలో ఉంటే నా కష్టం నుంచి నన్ను విడిపించగలవాడు నేను బాధలో ఉంటే నా బాధ నుంచి విడిపించగలవాడు నేను శ్రమతో ఉంటే ఆ శ్రమ నుండి నన్ను విడిపించగలవాడు నన్ను కాపాడగలవాడు నన్ను రక్షించగలవాడు నన్ను విడిపించగలిగే సమర్థుడు నేను తను నమ్మే దేవుడు ఆయనే ప్రభు అయిన అని నమ్మిన వాళ్ళు ధన్యులు అలా నమ్మి ఆయనని ఆశ్రయించిన వారికి మన దేవుడు ఆశ్రయముగా ఉంటాడు ఇది అయన నమ్మిన బిడ్డలకు మనకి భరోసా అన్నట్టు ఈ భరోసా ఈ లోకంలో ఎవరి ద్వారా ఎవరు మనకి ఇంత గ్యారెంటీ మనకి ఇవ్వలేరు అందుకు దావీదంటాడు పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించి ఏ బాణమైనను వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను కాపాడేడు ఏ అపాయం నా గుడారము సమీపించదు నేను నమ్మిన దేవుణ్ణి నేను ఆశ్రయించినాను కాబట్టి నా దేవుడు నా పక్షాన నాకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు కాబట్టి ఆయన నీడను ఆయన చాటున ఉండాలంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాల నమ్ముకోవడం అంటే ఏదో ఆచారబద్ధకంగా మనం క్రైస్తవులము కాబట్టి కాబట్టి పోయి రావడము ఏదో ఆచారబద్ధకంగా కాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏసు ప్రభువే నాకు దిక్కు ఏసుక్రీస్తు ప్రభువే నాకు ఆధారము ఆయన తప్ప నాకు వేరే ఏది లేదు అనే నీ కన్నులు ఆయన వైపు చూస్తూ ఉండాలి ఎందుకు చూడండి ఎందుకు ఆయన వైపు చూడాలంటే కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము ఒకటో వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై కాబట్టి దేవుడు మనకి ఉన్నాడు ఆయన నమ్మిన వారికి ఆయనను విశ్వసించిన వారికి ఆయన కృప కొరకు ఆధారపడి వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి నేను నమ్మిన దేవుడు నమ్మదగిన ఈ దేవుడు సమర్థుడు వేటి నుంచైనా నన్ను విడిపించగలడు వేటి నుంచైనా నన్ను కాపాడగలడు వేటి నుంచైనా నన్ను రక్షించగలవాడు సమర్థుడు సమస్తమును చేయగలడు సమస్తమును నా పట్ల జరిగించగలవాడు నేను నమ్మిన దేవుడు కాబట్టి ఆయనను నమ్మిన వారిని ఆయనను ఎవరైతే నమ్ముకున్నారో ఆయన యుద్ధకొచ్చి ఎవరినైతే ఆయనను ఆశ్రయిస్తున్నారో వారికి దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు చూడండి యేసుప్రభు ఆపత్కాలంలో మనం ఉంటే ఈరోజు నీ జీవితంలోను కష్టంలో ఉండొచ్చు ఈ రోజు నీ జీవితంలో నువ్వు శోధనలో ఉండొచ్చు ఈరోజు ను సమస్యల్లో ఉండొచ్చు ఈరోజు నువ్వు కృంగిపోయి ఉండొచ్చు దీన దరిద్రంలో ఉండొచ్చు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుటకు ఏసు ప్రభు సమర్థుడు ఆయనకు సమస్తము సాధ్యమే నమ్మితే అంటే క్రైస్తవ్యము దేని మీద ఆధారపడింది నీ నమ్మకం మీద ఆధారపడింది నువ్వు దేవుని కలిగి ఉన్న విశ్వాసం మీద ఆధారపడింది నువ్వు దేవుని కలిగి ఉన్న ఆధారముతో ఆధారపడింది అంత మాత్రమే కాదు ఆయనని నమ్మిన నువ్వు ఆయన ఎందు నిరీక్షణ కలిగిన ఉన్నదాని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎందుకు ధన్యులంటే ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ము సహాయకుడు ఇది గ్యారెంటీ అన్నట్టు నీ జీవితానికి నా జీవితానికి ఈ లోకంలో ఆయన నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన కొరకు జీవించే ఆయన బిడ్డలు ఇందులో భేదం లేదు ఇందులో పక్షపాతం లేదు ఇందులో ఏ కులం మతం జాతి ప్రాంతీయ భేదాలు ఏమీ లేవు ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువే అందరికి దేవుడైనా కాబట్టి నమ్మిన వారు విశ్వసించిన ఆ రీతిగా ప్రభునందు ఉన్న వాళ్ళ జీవితంలో తప్పగా ఆయన సహాయకుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆపత్ అది కష్టం కలిగిన కాలం కావచ్చు నువ్వు ఉండే కాలం కావచ్చు శ్రమలో ఉండే కాలం లేదా నువ్వు బాధల్లో ఉండే కాలం కావచ్చు ఉండే కాలం లేదా ఆపదలో ఉన్నదైనా కావచ్చు అది ఏదైనా కానీ నీకు దేవుడు సహాయకుడు ఇది గ్యారెంటీ అన్నట్టు కాబట్టి అందుకు దేవుడిని ఆశ్రయించాలి అందుకు దేవుడు ప్రయాసపడి బారం మోసుకొని చున్న సమస్త నా యుద్ధకు రాండి అన్నాడు దేవుడు నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అన్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయమన్నాడు మీలో నెవడు చింతించుట తన ఎత్తు మోరడెక్కువ చేసుకోగలడా అన్నాడు నీ భారము యహో మీద మోపము ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మర్రపెట్టు ఈ వాగ్దానాలన్నీ ఎందుకు ఇచ్చిండంటే ఈరోజు నువ్వు నమ్మిన నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన నువ్వు ఆయన మీద ఆధారపడ్డ నీకు ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితిలో ఆయన ఆ స్థితిలో నువ్వు ఉన్న వ్యక్తివైతే కష్టంలో ఉన్న వ్యక్తివైతే నీకు జ్ఞాపకం రావడానికి బాధల్లో ఉన్న వ్యక్తివైతే నీకు జ్ఞాపకం రావడానికి ఏ దిక్కు తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటే నీకు జ్ఞాపకం రావాలా ఎందుకంటే ఆయన ఎంతగానో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన సహాయము లేని ఆయన సహకారం లేనిది మనం ఒక తల వెంట్రుక కూడా ఏం చేయలేం మన వల్ల ఏమీ కాదు మన వల్ల ఏమీ చేత కాదు ఎందుకంటే సహాయకుడు అది పరిచర్యలో కావచ్చు ప్రతి విషయంలో ప్రతి విషయం ఆయన సహాయం లేనిది ఆయన సహకారం లేనిది ఆయన కృప లేనిది ఆయన లేనిది మనం ఏమీ చేయలేం ఎందుకంటే ఈ లోకంలో ఆయన లేనిది మనము అంత బలహీనులం కాబట్టి అందుకు హబక్కు ప్రవక్త అంటాడు యహోవయ్య నాకు బలం అంటాడు ఈరోజు దేవుడే మన బలం ఆయనే మన కోట ఆయనే మనం ఆశ్రయించినాం కాబట్టి దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు అది మన బలం మన స్ట్రెంగ్త్ కాబట్టి దేవుడు నమ్ముకునదగిన సహాయకుడు కాబట్టి కీర్తనల గ్రంథంలో నూట పద్దెనిమిదిలో మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను చూడండి మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట మేలు ఎందుకు అది మేలు అంటే నువ్వు ఆయనను ఆశ్రయిస్తే దేవుడు నీకెట్లా ఉన్నాడు ఆశ్రయముగా ఉన్నాడు అది ని శోధనలో నీకు ఆశ్రయంగా ఉండి తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి నేను గెలిపించగలడు ను శ్రమలో ఉంటే ను కృంగిపో చూడండి కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారికి ఆయనను నమ్మిన వారికి దేవుడు నమ్ముకొనదగిన దేవుడు అంటే నమ్మదగిన వాడు మాత్రమే గాక ఆశ్రయ దుర్గములాగా ఉన్నాడు ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నప్పుడు నీ ముందు ఎంత పెద్దదైనా కానీ అది ఓడిపోవాల్సిందన్నట్టు కాబట్టి రాజులను నమ్ముకున్నట కంటే యుహోవాను ఆశ్రయించటం మేలు అది ఉత్తమము ఇక అంతకన్నా ఏం లేదు కాబట్టి మన జీవితంలో పిలివరుసమైన మనము క్రీస్తు కృప ద్వారా రక్షించబడిన మనము క్రీస్తు కృప ద్వారా విమోచించబడిన మనము చూడండి ఆయన సొత్తుగా మార్చబడిన మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి దేవుడు ఆశ్రయిస్తే ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇక్కడ చూడండి ఒక వాక్యం మీకు నాహూము గ్రంథంలో నుంచి ఒకటో అధ్యాయము ఏడో వచనములో యహోవా ఉత్తముడు శ్రమదిన మందు ఆయన ఆశ్రయ దుర్గము ఎందుకు ఉత్తముడు అంటే ఆయన నువ్వు నేను నమ్ముకొనదగిన సహాయకుడు అంటే కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధ వచ్చినా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ మదిలో పెలగాల్సింది నీ మదిలో ఆలోచనలకు రావాల్సింది ఏసుక్రీస్తు ప్రభువే ఇక ఎవరు జ్ఞాపకం రావడు అది ఆయన నమ్మడం అంటే అది ఆయనని ఆశ్రయించడం అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నీ మదిలో ఆయన మెలగాలన్నట్టు నీ అంతరంగంలో ఆయన రావాలన్నట్టు అప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడవైనా వైపు చూసి ముందుకెళ్తావే తప్ప మనుషుల వైపు చూడవు మనుషులు ఎవరు నమ్మదగినవారు కాదు లోకంలో పాలించే రాజులు ఎవరు నమ్మదగిన వారు కాదు ఈరోజు మనం కలిగి ఉన్న మన భార్య బిడ్డలైన తల్లిదండ్రులైనా అక్కజల్లెలైనా అన్నదమ్ములైనా తోటి సేవకులైనా ఇరుగు పొరుగు వాళ్ళైనా వీళ్ళు ఎవరు నువ్వు ఒకవేళ ఆపత్కాలంలో ఉంటే వీళ్ళెవరు నమ్ముకొనదగిన వారు కాదు వీళ్ళెవరిని నువ్వు ఆశ్రయించిన గ్యారెంటీ లేదు గ్యారెంటీ యశు ప్రభులోనే దేవుడు ఆయన ఉత్తముడు కాబట్టి శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక ఇచ్చిన వారిని ఆయన ఎరుగును అందుకు వీళ్ళు భక్తి ఎందుకు దేవుని శక్తిని ఆశ్రయించరంటే ఆయన ఇరిగే దేవుడు ఎవడు యథార్థంగా నా పట్ల కనిపెట్టుకున్నాడు ఎవడు యథార్థంగా నా మీద ఆధారపడుతున్నాడు ఎవడు యథార్థంగా నన్ను నమ్ముకున్నాడు నన్ను ఆధారపడుతున్నాడు నన్ను ఆశ్రయిస్తున్నాడు దీవారాత్రములో నా సన్నిధిలో ఉండి నా సహాయం కొరకు ఆయన సహాయమే మనకు ఆయన కృప అన్నట్టు అదే ఆయన కృప ఆయన సహాయపడడమే దేవుని నీకు గొప్ప కృప అన్నట్టు అలాంటి వాడు ఎవడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు నా కొరకు కనిపెట్టేవాడు ఎవడు ఒకవేళ శ్రమలో ఉన్నా కృంగిపోకుండా ధైర్యంగా ఉండి నిరీక్షణ కలిగి నేను చేయగలను అన్న నాపై చూసే వాళ్ళెవరు నిజంగా నా మీద ఆధారపడుతున్న వాళ్ళెవరు యేసుప్రభు ఎరుగును ఈ సాక్ష్యము నమ్మదగినది అన్నట్టు మన గురించి మనుషులు చెప్పే సాక్ష్యాన్ని దేవుడు అంగీకరించడు ఎందుకంటే ఆయనకు తెలుసు నీ హృదయ రహస్యము నీ హృదయంలో ఉన్న ఆంతర్యం దేవుడు కాబట్టి మనుషుల గురించి మనం దేవునికి ఎవరి గురించి ఏం చెప్పవలేదు ఎందుకంటే మనల్ని ఎరిగిన దేవుడు సమస్తము ఆయన కన్నులకు తేటగా మన పట్ల కనపడుతుంది అంటే నీ భక్తి నిజంగా నమ్మకంతో కూడిందా ఈరోజు నువ్వు కలిగిన భక్తి నిజంగా దేవుని పట్ల విశ్వాసంతో కూడిందా ఈరోజు నువ్వు కలిగి ఉన్న భక్తి నిజంగా నువ్వు నమ్మిన దేవుని పట్ల ఆధారపడే భక్త ఈరోజు నిజంగా నీ భక్తి నువ్వు కలిగి ఉన్న దేవుని పట్ల నీ భారము మోపి నిరీక్షణతో కనిపెట్టుకునే భక్త అది ఎరిగేవాడు యసుప్రభు అది చూసేవాడు యసుప్రభు కాబట్టి ఆయనను ఆశ్రయించిన మనకు ఆయన ఎందు నమ్మిక వారికి ఏముంటదంట ఆయన మనల్ని ఎరుగుతుడు ఆయన కృప మనకు ఆవరిస్తుందని ఉంటది వాక్యం ఎందుకు ఈ వాక్యమంతా చెప్తున్నానంటే ఈరోజు దేవుడే ఉత్తముడు ఆయననే మనకు గ్యారంటీ ఆపత్కాలంలో నమ్ముకునదగిన గొప్ప సహాయకుడు సమర్థుడైన దేవుడు శక్తిమంతుడైన దేవుడు సర్వాధికారి దేవుడు చూడండి ఆయనను ఆశ్రయించాల మన భక్తి నిజంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళ పట్ల ఆధారపడి ఆ రీతిగా ముందుకుపోయే భక్తి అయితే అది కొంతకాలం మట్టుకే ఉంటుంది భక్తి ఆ విశ్వాసం కొంతకాలం మటుకే ఉంటది కానీ నీ భక్తి నిజంగా దేవుని పట్ల ఆధారంతో కూడిందైతే నీ భక్తి నిజంగా యేసుప్రభు వైపు చూసి విశ్వాసంతో కూడిన భక్తి అయితే అది స్థిరంగా ఉంటది ఎందుకంటే ప్రవర్తలు అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి నా మాట విని దాని చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు అన్నాడు యేసుప్రభు అంటే దేవుని మాటల మీద దేవుని వాక్యం మీద దానిని నమ్మి దాని పట్ల గైకొని దానిని అనుసరించి ఆ రీతిగా ముందుకు నడిచేవాడు బుద్ధిమంతుడు అలా నడవని ప్రతివాడు బుద్ధిహీనుడు చూడండి కాబట్టి దేవుని మాట వినడం కన్నా శ్రేష్టం లేదు దేవుని మాట నమ్మడం కన్నా మనకు శ్రేష్టం లేదు నమ్మిన మాటను విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి కనిపెట్టుకునే దానికన్నా మనకి ఇక శ్రేష్టం లేదన్నట్టు కాబట్టి దేవుడే ఉత్తముడు శ్రమదినమందు ఆయన మనకు ఆశ్రయదు దుర్గం వాగ్దానము దేవుడు ఆయన బిడ్డలో ఆయన నమ్మిన వారు ఆయనని ఆశ్రయించిన వారు ఈరోజు ఆ రీతిగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా పట్ల ఉండే వాళ్ళకి వాగ్దానము స్వతంత్రించుకుంటారు కాబట్టి దిగులు లేని వారిగా ఉంటారు ధైర్యం కలిగిన వారిగా ఉంటారు కృంగిపోరు ఎక్కడ కూడా అధైర్యపడరు నిరుత్సాహపడరు ఎక్కడ కూడా పిరికితనాన్ని కనపరచరు ఎక్కడ కూడా అవిశ్వాసాన్ని గనపరచరు ఎక్కడ కూడా దేవుని పట్ల అపనమ్మకాన్ని కనపరచరు అవిధేయతను కనపరచరు ఎందుకంటే నువ్వు నమ్మపోతే నువ్వు అవిధేయుడు నువ్వు విశ్వాసం పెట్టకపోతే నువ్వు అవిశ్వాసి నీలో నమ్మకము తొలగిపోతే నువ్వు అపనమ్మకస్తుడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి యోహోను స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో మీ హృదయమును కలవర పడనీయకుడి ఎందుకు కలవరం వస్తుందంటే అది ఏదైనా కావచ్చు కారణం శ్రమ కావచ్చు కష్టం కావచ్చు ఆపద కావచ్చు అపాయం కావచ్చు దేహము పట్ల శరీరం పట్ల ఉన్న దాని పట్ల చింత కావచ్చు బిడ్డల పట్ల ఉన్నది కావచ్చు భర్త పట్ల కానీ భార్య పట్ల కానీ ఉద్యోగ స్థలంలో అది ఏదైనా కానీ మీ హృదయంలో ఏముండకూడదంట కలవరం మీ హృదయాన్ని కలవర పడనీయకుడి అంటుండే ఎందుకంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఎందున విశ్వాసం ఉంచుడి అంటుండే సుప్రభ్ కాబట్టి ఆయన విశ్వాసం ఉంచండి దేవుణ్ణి నమ్మండి మీరు నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు సమస్తము చేసినవాడు సమస్తమును జరిగించిన తన బిడ్డలు ఆకలి కొని నుండి మన్నాను కురిపించి తన బిడ్డల ఆకలి తీర్చిన గొప్ప దేవుడు తన బిడ్డలు దాహము కొనియుంటే బండ నుండి నీళ్ళిప్పించి తన బిడ్డల దాహాన్ని తీర్చిన గొప్ప దేవుడు మహాత్కార్యాలు చేయగలిగిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆశ్చర్యకార్యాలు తన బిడ్డల పట్ల జరిగించగలిగే దేవుడు ఆయన విడిపించువాడు అది ఆపదైనా అపాయమైన ఆయన రక్షించువాడు కాబట్టి ఆయన ఎందు మనం ఏం కలిగి ఉండాలంట విశ్వాసము కలిగి ఉండాల విశ్వాసము కలిగిన వాళ్ళు వాళ్ళ హృదయంలో కలవరపడరు అది ఏదైనా కానీ ఈ రోజు నీ జీవితంలో నీలో కలవరం వస్తుందంటే ఆ కలవరం నిన్ను భయంలోకి నడిపిస్తాడు ఆ భయంలో ఉన్న నువ్వు పిరికివాడి అవుతాం పిరికివాడివైన నువ్వు అపనమ్మకస్తుడు అవుతాం నువ్వు అవిశ్వాసివ్ అవిశ్వాసివైన నువ్వు అవిదేయుడు నేను నమ్ముకున్న దేవుడు నాకేం చేసిండంటే ఏమైంది నీ నమ్మకం ఏమైంది నీ విశ్వాసం ఏమైంది దేవుని పట్ల నువ్వు కలిగి నిరీక్షణ ఒక చిన్న శ్రమలో ఒక చిన్న కష్టంలో నీ హృదయంలో కలవరం రావడం వల్ల నువ్వు నమ్మిన భక్తి పోయింది నువ్వు నమ్మిన విశ్వాసం పోయింది ఎందుకంటే అంతమ వరకు సహించు వాడే రక్షించబడతాడు అంతమ వరకు సహించాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాల నీ కష్టంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాల నీ బాధలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాల నువ్వు కలిగి ఉన్న ప్రతి పరిస్థితిలో ప్రభావ నీ సహాయం లేకపోతే నేను వ్యర్థుడిని నువ్వు నాలో లేకపోతే నేను జీవించుచున్నానే కానీ నేను మృతుడిని నువ్వు నాలో లేకపోతే నేను దిక్కులేని వాడని అనాథనే నువ్వు నాలో లేకపోతే నేను బలహీడు నువ్వు నాలో ఉంటేనే నేను బలవంతుణ్ణి నువ్వు నాలో ఉంటేనే నేను శక్తిమంతుడిని నువ్వు నాలో ఉంటేనే నీ వాక్యము నాలో ఉంటేనే నేను విశ్వాసము కలిగిన వాడని లేకపోతే సహించలేను ప్రభు నాకు కలిగి కష్టాల్లో బాధల్లో ఓర్పు కలిగి ఉండలేను నేను చింతించేవాడినైతే ఆ చింత నన్ను ఎంతగానో కృంగదీస్తుంది కృంగిపోయిన నేను నీ పక్షాన ఎట్లా లేవగలను అందుకు దేవుని వైపు చూడాలి ఎందుకంటే కృంగజీవాడు ఆయనే లేవనెత్తువాడు ఆయనే కాబట్టి కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఎందు మీరు విశ్వాసం ఉంచండి మనిషి కుమారుడు ఈ లోకానికి వస్తే భూమి మీద విశ్వాసాన్ని కనుగొనున విశ్వాసం ఉండదు ఎందుకంటే సహించలేరన్నట్టు ఆయన పక్షాన వచ్చే ప్రతి కష్టాన్ని ప్రతి బాధను ప్రతి శ్రమను ప్రతి ఆటంకాలను ప్రతి అపదలను అపాయాలలో నిలబడలేరు ఎందుకంటే విశ్వాసం లేని వారి విశ్వాసం మీద ఆధారపడ్డ వాళ్ళు దేవుని పక్షాన నిలబడలేరు కాబట్టి నువ్వు ఎవరువైనా గాని ఏ వ్యక్తివైనా కానీ ఈరోజు నీ జీవితంలో నీలో కలవరము నిన్ను వెంటాడుతుందంటే నీలో విశ్వాసం లేదు నీలో దేవుని వాక్యం నీ హృదయంలో నీ హృదయం అనే పలక మీద రాసుకున్న వ్యక్తివైతే నీ వాక్యాన్ని దేవుని మాటలో హృదయంలో భద్రపరుచుకున్న వాడివైతే విని పాటించే వ్యక్తివైతే నీ హృదయంలో కలవరం ఉండదు ఎందుకంటే నీ హృదయంలో వాక్యం ఉంది వాక్యమే దేవుడు దేవుడిని నమ్మిన వాళ్ళు ధైర్యవంతులు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ ఇచ్చిండు పిరికితనము గల ఆత్మదేవుడు మనకి ఏలేదు కలవరపడే ప్రతివాడు పిరికివాడు కలవరపడే ప్రతివాడు అవిశ్వాసి అపనమ్మకస్తుడు కాబట్టి యశుప్రభు చెప్తున్నాడు తండ్రి చెప్తున్నాడు నన్ను నమ్మి మీరు ఆశ్రయిస్తే మీరు ధన్యులు నన్ను నమ్ముకుంటే మీకు మేలు నన్ను ఆశ్రయం నేను మీకు సహాయం చేస్తాను నన్ను మీరు ఆశ్రయం చేసుకుంటే మీకు నేను ఆశ్రయంగా ఉంటాను అని తన వాగ్దానము ఆయన నమ్మిన తన బిడ్డలకు ఆయన ఇంత గ్యారంటీ ఇస్తే ఈరోజు ఎందుకు మన జీవితంలో మనం కలవరపడాలా ఎందుకు మన జీవితంలో మనం దిగులు పడాలా దేనికి భయపడాలా దేనికి అలా కలవరపడినా మనము బలహీనులం అన్నట్టు కానే కాదు కాబట్టి ఇహో అను వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయాలను కలవరపడనీయుడి వెరవనీయకుడి చూడండి దేవుడు మనకి ఎల్లప్పుడూ ఆయన సమాధానాన్ని ఇచ్చాడు శాంతినిచ్చాడు అంటే నీ ప్రాణానికి నెమ్మది ఇచ్చాడు దేవుడు తన ప్రాణానికి నెమ్మది లేని వాళ్ళ జీవితాల్లో శాంతి ఉండదు నా విధంటాడు నా హృదయ అంతరంగంలో ఎన్నో విచారాలు హంచగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగజేసిందంటే దాని అర్థం ఏంది తన ప్రాణానికి నెమ్మది కలిగిందంటే అతను శాంతి కలిగినట్టు అన్నట్టు చూడండి ఎన్నో విచారాలు వస్తుంటాయి కానీ ఏసుప్రభు వైపు చూస్తే నీకు శాంతి దొరుకుతుంది అన్నట్టు ఏసుప్రభు వైపు చూస్తే నీకు సమాధానం దొరుకుతుంది అన్నట్టు ప్రభు వైపు చూస్తే నీకు నిరీక్షణ ఉంటుంది అన్నట్టు కష్టాల వైపు చూస్తేనో శ్రమల వైపు చూస్తేనో కలిగి ఉన్న పరిస్థితుల వైపు చూస్తేనో కలిగి ఉన్న ఎదుట మనుషుల వైపు చూస్తేనో ఈ లోకం వైపు చూస్తే ఇది నీకు కలగదు ఇది నీకు రాదు ఎందుకంటే లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు దేవుడు తన బిడ్డలకు ధైర్యాన్ని నింపిండు పిరిగితనాన్ని నింపలా అందుకు విశ్వాసం లేని తరము వారులారా నేను ఎంతకాలం మీతో ఉన్ను ఎంతకాలం మిమ్మల్ని సహిత్తున్నా అంటాడు యేసుప్రభ్ ఎందుకు ఆ శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టకపోయలే ఏం లేదు వాళ్ళకి విశ్వాసం ఈ రోజు మనం ఉన్న తరం ఎలాంటిది విశ్వాసం లేని తరం అన్నట్టు దేవుని మీద ఆధారపడరు ఎక్కడెక్కడో పోయి ఆధారపడుతుంటారు ఎక్కడెక్కడో పోయి ప్రయాసపడుతుంటారు ఎక్కడెక్కడో పోయి ఆశ్రయిస్తుంటారు ఎక్కడెక్కడో ఏదో జరుగుతుందని అద్భుతం జరుగుతుంది నా జీవితంలో నా జీవితంలో ఆశ్చర్యకరం జరుగుతుంది నేను అనుసరించిన కార్యం జరుగుతుంది ఎక్కడెక్కడెక్కడెక్కడో అలిసిపోయి అలిసిపోయి సొమసిల్లి అలిసిపోయి ఉన్నారే తప్ప ప్రభువుల వెతుక్కోరి వీళ్ళు ప్రభు వాగ్దానాలను ప్రభు వాక్యాన్ని నమ్మరు మనుషులను నమ్ముతారు కనిపించే కంటికి కనిపించే వాటిని నమ్ముతారు తప్ప వాళ్ళకు కనిపించని దేవుడు చూడండి ఆయన నేను నమ్ముకుంటే ఆయన నాకు ఆశ్చర్యంగా ఉంటాడు నేను ఆయన మీద ఆధారపడితే ఆయనని అడిగితే నాకు సహాయం చేస్తాడు ఆయన నమ్ముకుంటే నాకు మేలు మనుషులు నమ్ముకుంటే ఏముంది దుఃఖమే మిగిలిపోతుంది నాకు నేను ఆశించిన వాడు నాకు ఈపోతే దుఃఖమే అన్నట్టు కాబట్టి దేవుడు ఆయన మన హృదయాల్లో కలవర పడనియొద్దు లోకం ఇచ్చినట్టుగా దేవుడు మనకి ఇవ్వలేదు ఆయన శాంతినిచ్చిండు మనకి మనకి ధైర్యాన్ని ఇచ్చిండి తన ఆత్మను మనకు అనుగ్రహించండి మిమ్మల్ని అనాథలుగా నేను విడవనన్నాడు దేవుడు చెప్పండి అనాథ ఎవడు ఏసుప్రభు లేనివాడు తల్లిదండ్రులు లేనివాడు అనాథ కాదు ఏసు క్రీస్తు ప్రభు లేనివాడు అనాథన్నట్టు వాడికి ఏమీ తెలియదు అన్నట్టు చిన్న కష్టం రాగలే వాడి బాధ భయంకరంగా ఉంటుంది కానీ ఏసు ప్రభుని కలిగి ఉన్నవాడు ఆయన నిజమైన దేవుడు నిజమైన మంచి కాపరి కదా కాబట్టే తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి ఎందుకు దేవుడు ఈరోజు ఈ వాక్యం చెప్తుండంటే సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదో వచనంలో శ్రమదినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతగాని ఆ వ్యక్తి నేనైనా ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎప్పుడు కృంగిపోతారంటే ఎప్పుడైతే కలవరము వాళ్ళని వెంటాడతో ఆ కలవరము ఆ భయము ఆ పిరిగితనము వెంటాడతో అప్పుడు కృంగిపోతుంటారు ధైర్యం లేని వారిగా ఉండలేరు అధైర్యవంతులుగా ఉంటారన్నట్టు ధైర్యాన్ని విడిచిపెడతారు ఎందుకంటే కృంగిపోతున్న వంట నువ్వు దినదినము నువ్వు కాబట్టి మనం చూసినాం యహోవా ఉత్తముడు శ్రమదిన మందు ఆయన ఆశ్రయదు దుర్గము ఈ రోజు నాకు శ్రమ కలిగిందా ఈరోజు నాకు శ్రమ సంభవించిందా ఈరోజు శ్రమలో నేనున్నానా కష్టంలో నేనున్నానా ఆపదలో నేనున్నానా నా మధ్యలో మెదలాల్సింది దేవుడు శ్రమ దినమందు నాకు ఆశ్రయ దుర్గము ఆయనను ఆశ్రయిస్తే ఈ శ్రమ దినంలో ఈ ఆపత్కాలంలో నేను ఆయనను నమ్ముకుంటే నాకు ప్రభు కృప వల్ల దొరుకుతది దొరుకుతుంది సహాయం దొరుకుతుంది అనే నమ్మకం నాకుంటే నేను కృంగిపోతే నేను ఎవరిని కృంగిపోతే మీరెవరు అలా కృంగిపోయినా ఈ లోకంలో ఆయనని వెంబడించే వాళ్ళందరూ ఎవరు పిరికి వాళ్ళు అన్నట్టు ఇరికివాడు పరలోక రాజ్యానికి పోలేడు అవిశ్వాసి పరలోక రాజ్యానికి పోలేడు అవిధేయతలు పోలేరు ఎందుకు దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంటది కాబట్టి కాబట్టి నువ్వైనా నేనైనా ఎవరిమైనా ఆయన ఉత్తముడు ఉత్తమము ఏదైనా ఉన్నదంటే అది దేవుణ్ణి నమ్ముకోవడం అన్నట్టు మనుషులను నమ్ముకుంటేనో మనుషులు ఏదో చేస్తానంటే ఏం జరుగుతుంది ఒక టైం వరకు దేవుడు ఎందుకు చేస్తాడంటే ఆ మనుషుల ద్వారా ఆయన దేవుడని రుజువు పరుచుకోవడానికి ఒక దినం వరకు ఒక టైం వరకు నడిపించి నీవు అనుకున్నది ఆశించినట్టు జరుగుతాడు అప్పుడు నువ్వేం నమ్మాలా వీళ్ళు సెలవిచ్చి ప్రకటించే దేవుడే నిజమైన దేవుడు వీళ్ళు చెప్పినట్టు మా పట్ల జరిగింది కాబట్టి మేము ఇక మీదట వీళ్ళని చూడకుండా వీళ్ళు ఎవరైతే సెలవిచ్చి ప్రకటించో ఆ దేవుడు నమ్మదగిన ఆయన నిజంగా ఉన్నాడు అన్నప్పుడు ఇక మీదట మేము ఎప్పుడు ఆయనను చూడాలే తప్ప చెప్పి జరిగించిన అతని వైపే చూస్తే నీ విశ్వాసం ఎక్కడుంది ఈరోజు నీ నమ్మకం ఎక్కడుంది దేవుడు సహించలేడు ఇలాంటి వారిని ఆయన ఓర్వలేడు ఎందుకంటే నేను తప్ప మీరు వేటిని పూజించొద్దు సాగిల నమస్కరించొద్దు మొక్కొద్దు అన్నాడు మీ హృదయాల్లో నేనుండాలా మీ విశ్వాసంలో నేనుండాలా మీను కలిగిన నమ్మకంలో నేను ఉండాలా మీరు చేసే ప్రార్థనలో నేనుండాలా మీరు చెప్పే వాక్యంలో నేను ఉండాలా ఎందుకంటే నేనొక్కడనే యోగ్యుణ్ణి ఈ లోకంలో ఎవడు ఒక్కడు కూడా యోగ్యుడు కాడు ఎందుకంటే అతను ఎందుకు దేవుడు ఆ మాట అంటాడంటే ఆయననే సృజించిన వాడు సృష్టించిన వాడు కాబట్టి ఆయనే పూజింపబడాల మనల్ని చేసిన వాడు ఆయనే కాబట్టి ఎందుకంటే దేవుడు కాబట్టి చూడండి ఏబు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఇక్కడి నుంచి వాక్యం మీరు పరిశీలిస్తే ఏ గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచనంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా చెప్పండి ఈరోజు నిజంగా నేను భక్తి కలిగిన వాడిని నేను యశుప్రభుని నమ్ముకున్న వాడిని ఉపవాసం ఉంటున్నా ప్రార్థనలో ఉంటున్నా ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉంటున్నా ఆయన సహవాసంలో ఉంటున్నా ఆయనతోనే ఉంటున్నాను అని చెప్పుకునే మనము అలాంటి భక్తి కలిగిన వాడని కలిగిన వాళ్ళమని చెప్పుకుంటున్న మనము ఈ రోజు శ్రమ కలిగిందనో ఈరోజు కష్టం కలిగిందనో ఈరోజు శోధన కలిగిందనో ఈరోజు నాకేదో అపాయం వచ్చిందనో ఆపదొచ్చిందనో లేదా నేనేదో ఉద్దేశించింది జరగలేదనో నేను అనుకున్న కార్యం ఏదో నెరవేర్చబడలేదనో లేదా నా ఆలోచన ప్రకారం చేసింది ఏదో నాకు విఫలమైందని అని నీ భక్తి ఉన్న నువ్వు ఆ రీతిగా అవి జరగలేదని నువ్వు కృంగిపోతావా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి ఎల్లప్పుడు ప్రభునందు సంతోషంగా అంటే ఎల్లప్పుడూ ఒక లాగ్ ఎక్కడ ఉంటది బైబుల్లో ఏ ప్రవర్తనం చూసినా ఎవరిని చూసినా వాళ్ళ జీవితకాలం ఒక వెళ్ళప్పుడు ఒకలాగే ఎక్కడుంది మంచి జరిగినప్పుడు స్థుతిస్తున్నాము బాధ జరిగినప్పుడు ఏడుస్తున్నామే కానీ ఆ బాధలో కూడా ఏడవకుండా దేవుణ్ణి మైమపరిచేలాగా ఎక్కడ ఉంటున్నా చూడండి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ఈరోజు శ్రమలో నువ్వు కృంగిపోయే వ్యక్తివైతే నువ్వు నిజంగా భక్తి కలిగిన వ్యక్తివైతే నమ్మకం కలిగిన వ్యక్తివైతే దేవుని ఎందు ఆధారపడే వ్యక్తివైతే దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తివైతే నీ సన్నిధిలో ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించి ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టే వ్యక్తివైతే నువ్వు ధైర్యంగా ఉంటాం అందుకు దావిధ నా ప్రాణమాన్ని నువ్వు ఎలా కృంగి ఉన్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుమన్నాడు ఆయనకుంది నమ్మకం ఆయనకుంది ధైర్యం ఏంది నేను నమ్ముకున్న దేవుడు నమ్ముకున్నదగినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన తప్ప నాకు సహాయం రాదు ఆయనలో ఉంటే తప్ప నాకు రక్షణ లేదు ఆయనలో ఉంటే తప్ప నాకు సురక్షితం లేదు ఆయనలో ఉంటే తప్ప నా జీవితంలో దీవెన లేదు నా జీవితంలో ఆశీర్వాదం లేదు నా జీవితంలో సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు యేసుప్రభు లేని వాడినైతే నేను ఇవన్నీ కోల్పోయిన వాడిని యేసు ప్రభులో ఉన్నవాడినైతే నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో అన్నిటిలో నేను ప్రభులో ఆనందించేవాడిని బాధే కానీ నమ్మిన దేవుణ్ణి ఆశ్రయించిన నమ్మిన దేవుడి మీద ఆధారపడ్డ ప్రార్థించిన నా భారమంతా నా దేవుని మీద మోపి తనొక్కడే నాకు సహాయం చేయగలడు రక్షించగలడు అనే నిరీక్షణ నాలో ఉంది కాబట్టి నేను సంతోషిస్తూ ధైర్యంగా ఉన్నా రుంగిపోతలేదు జరుగుతుందో జరగదన్న అనుమానం నాలో లేదు నాలో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి అభ్యంతరం నాకు లేదు ఎందుకంటే ఏబో అంటాడు యహోవా ఇచ్చును యహోవా తీసుకొని ఇచ్చిన దేవుడు ఇవ్వగలడు ఇచ్చిన కదా రాజును చేయగలడు నిలబెట్టగలడు కింద కూడా పడద్రేయగలడు సమస్తం చేయగలడు ఆయన కాబట్టి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా ఈ మాట మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఈరోజు నువ్వు కలవరపడే వ్యక్తివై ఉండొచ్చు ఈరోజు నీ జీవితంలో నువ్వు దిగులు పడే వ్యక్తి వై నువ్వు భయపడే వ్యక్తి ఉండొచ్చు నువ్వు ఎవరివైనా ఉండొచ్చు నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు నాకున్న స్థితి నీకు ఉండకపోవచ్చు నువ్వు కలిగి ఉన్న స్థితి ఇంకొకరికి ఉండకపోవచ్చు కానీ అందరికీ ఏదో ఒకటి ఉండొచ్చు కానీ ధైర్యం లేని వాడివైతే నువ్వు భక్తిహీనుడవు నీలో నమ్మకం లేదు నీలో దేవుని పట్ల ఆశ్రయించే విధానం నీ లేదు నువ్వు ఒక పిరికివాడు అన్నట్టు కాబట్టి దేవుడు తన వాక్ ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు మనిషకుమారుడు తిరిగి వస్తే భూమి మీద విశ్వాసాన్ని కనుగొనంటే విశ్వాసం ఎందుకు లేదు ధైర్యం ఎందుకు లేదంటే అందరూ భక్తిహీనులు కాబట్టి నమ్మకం లేని అపనమ్మకస్తులైనారు కాబట్టి నిరీక్షణ లేని వారైనారు కాబట్టి సహించలేని వారు కాబట్టి కాబట్టి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా ఏంది ఆధారము ఏంది ఆ నిరీక్షణ వేసు అన్నట్టు ఆపత్కాలంలో ఉన్న శ్రమలో నేనున్నా నమ్ముకున్న దేవుణ్ణి ఆశ్రయించిన ఆయన మీద ఆధారపడి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు ప్రభువ నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదు ప్రభువ అని ఆ స్థితిలో ఒకవేళ నువ్వు మరణాపాయ స్థితిలో ఉన్నా ఒకరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎప్పుడైతే నీ కన్నులెత్తి నువ్వు ఆకాశం అందున్న దేవుని వైపు చూస్తావో చూడండి అలాంటి ఆధారపడే వాళ్ళు ఆ రీతిగా దేవుని ఎందు నిరీక్షణ కలిగిన వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కడుంది ఈరోజు అట్లా దేవుని మీద ఆధారపడి ఆశ్రయించి ఎట్లా ఆయన కొరకు మనం ఉండాలని చెప్పే వాళ్ళు ఎక్కడున్నారు చూడండి దేవుడు తప్ప దిక్కు ఏముంది మనకి ఆయన తప్ప దేవుడేడి ఆయన తప్ప ఆశ్రయ దుర్గ అన్నాడు దేవుడు ఆయన తప్ప మనకేముంది ఆయన తప్ప మనకేముంది మన వల్ల ఏం కాగలుగుతుంది కాబట్టి ఈరోజు నువ్వు ఈ భక్తి కలిగిన వాడి అయితే నీ హృదయంలో కలవరపడవన్నట్టు నీలో హృదయంలో కలవరం ఉంది నీలో భయం ఉంది నీలో పిరిగితనం ఉంది నీలో అవిశ్వాసం ఉందంటే నీకు భక్తి లేదన్నట్టు నువ్వు అనుకోవచ్చు భక్తి అంటే ఎట్లా మనుషులు కనబడేది కాబట్టి సహవాసంలో ఉన్నాను కాబట్టి ప్రార్థనలో ఉన్నాను కాబట్టి ఏసు ప్రభు నమ్మినాను కాబట్టి సంఘానికి పోయినానని కాబట్టి ఏసు ప్రభు నమ్ముకుంటే ప్రార్థన చేసుకోవాలి కాబట్టి చేసుకోవడం కాదు అది కాదు భక్తంటే ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో దేవుని పట్ల నమ్ముకోవడము ఆశ్రయించి ఆయన పట్ల నిరీక్షణతో ఆధారపడి చేసే జీవించే వాళ్ళదే నిజమైన భక్తి కాబట్టి చూడండి జ్ఞాపకము చేసుకున్నము ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా ఎంతోమంది ఒకప్పుడు విలిగింపబడి దేవునిలో గొప్ప అద్భుతాలు చేసి దేవుని ప్రభావాన్ని అనుభవించి అలాంటి వాళ్ళ ప్రార్థనల ద్వారా వాళ్ళ విశ్వాసం ద్వారా వాళ్ళు దేవుని పట్ల కలిగి ఉన్న విధానం ద్వారా ఎన్నో కార్యాలు చూసిన వాళ్ళు ఈ రోజు కలవరపడిపోతున్నారు ఈరోజు భయపడిపోతున్నారు ఈరోజు ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకోమంటుండే జ్ఞాపకం చేసుకుంటే వాక్యం గుర్తుకొస్తుంది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము మర్చిపోకుండా కృతజ్ఞత భావం కలిగిన వాడివైతే ఈరోజు నువ్వు కలిగి ఉన్న శ్రమలో ఈరోజు నువ్వు కలిగి ఉన్న శోధనలు ఈరోజు నువ్వు కలిగి ఉన్న కష్టంలో ఆపదలో అపాయాల్లో కూడా నువ్వు ధైర్యంగా ఉంటావు ఎందుకంటే నీ పట్ల ఈ గడిచిన కాలంలో ఈ గత కాలంలో ప్రభు ఎన్నో చేసి ఉంటాడు ఎన్నో ఆపదల నుంచి నేను కాపాడుంటాడు ఎన్నో అపాయాల నుండి నిన్ను తప్పించుంటాడు ఎన్నో శ్రమంలో కష్టాల బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేసి ఉంటాడు వాటన్నిటిని చేసిన దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మరలా ఎందుకు జ్ఞాపకం అంటే మర్చిపోయినావు కాబట్టి కృతజ్ఞత భావంతో నువ్వు జీవించలేదు కాబట్టి ఈరోజు కష్టం రాగాలే శ్రమ రాగాలే నీలో భయం వెంటాడుతుంది నీలో కలవరం నిన్ను వెంటాడుతుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా ఇస్రాయెల ప్రజలు ఐగుప్తులో చేసినవన్నీ మర్చిపోయిన బుద్ధిహీనులు కాబట్టి అజ్ఞానులు కాబట్టి భక్తిహీనులు కాబట్టి అపనమ్మకస్తులు అవిశ్వాసులు కాబట్టి అయోర్ధాన్ని అధికొచ్చినాక వాళ్ళ భక్తి వాళ్ళని ధైర్యాన్ని పుట్టించలేదు గొల్్యాతును చూసి ఇస్రాయేల ప్రజలు అభిషేకించబడిన సవులు తన భక్తి తన దేవుణ్ణి ఆశ్రయించుకుంటే ఆయన ఆశ్రయం ఈ గొల్్యాత్ ఎంతటి అన్న ధైర్యం లేనివాడు భక్తిహీనుడు అన్నట్టు కానీ దేవుడిని ఆశ్రయించిన దావీది ఎలా ఉన్నాడు అక్కడ భక్తి కలిగిన వాడు ఉన్నాడు ఆ భక్తి తనలో ధైర్యాన్ని ఇచ్చింది యుద్ధము చేయని వాడు యుద్ధము చేసే ప్రోత్సాహాన్ని కాబట్టి ప్రత్యర్థి వాడు ఎంతటి నా దేవుడు గొప్పవాడు నువ్వెంతటి నా దేవుడు సమస్తము చేయగలడు చూడండి కాబట్టి తన ప్రత్యర్థిని చూసి దావీది భయపడ్ల అది ఆకారం పెద్దదే కావచ్చు ఈరోజు మన జీవితంలో సముద్రం కనపడితే ఆకారం పెద్దగా కనపడింది ఇది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నట్టు ఇది మాకు అసాధ్యము అందుకు సరిగినారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ భక్తి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వలేదు వాళ్ళ భక్తి వాళ్ళని నడిపించిన దేవుని పట్ల నమ్మకాన్ని కలిగించలేదు అన్నట్టు ఈరోజు నీ ముందున్న సమస్యను చూసో ఈరోజు నీ ముందున్న వాటిని చూసి భయపడుతున్న నువ్వు భక్తిహీనుడు చెప్తుంది వాక్యం అందుకు పైకి భక్తి పైకి చూపించుకోవడానికి ఆ భక్తి కానీ దేవుడు చూసేదానికి కాదన్నట్టు ఆ భక్తి ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అంత దౌర్భాగ్య పరిస్థితి అన్నట్టు పైకి భక్తే పైకి భక్తి గలవారై ఉంటారు అంటే ఎదుటి వారు చూడడానికి భక్తి కలిగిన వారు కానీ శక్తిని ఆశ్రయించని వారు శక్తిని ఎప్పుడు ఆశ్రయిస్తావు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు కదా దేవుణ్ణి నమ్మినప్పుడు కదా దేవుని మీద ఆధారపడినప్పుడు కదా అప్పుడే కదా ఆయన శక్తిని నువ్వు పొందేవాడి కాబట్టి జ్ఞాపకము చేసుకున్నాము నిరపరాధి అయిన యొక్క ఎప్పుడైనా నశించిన యథార్థ వర్తుల్లో ఎక్కడైనా నిర్మూలమైరా కాబట్టి ఈ నిరపరాధి చూడండి ధాన్యలు గ్రంథము మూడో అధ్యాయము పదమూడవ వచనంలో పన్నెండో వచనంలో రాజు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు రాజా తాము షద్రకు మెసేకు అభేద్నాను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి కాబట్టి వీళ్ళొచ్చి కొండెములాడే వాళ్ళు వచ్చి ఈ నిపకద్ రాజు దగ్గరకు వచ్చి వీళ్ళొక చేస్తున్నారు అన్నట్టు ఏంటంటది రాజా తాము శద్రకు మెసేకు అభేద్నాను ముగ్గురును యూదులలోను బబులోను దేశంలో రాచకార్యములు విచారించుటకు నియమించి తిరిగి ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలే ఎందా ఆజ్ఞ అంటే ఒక పెద్ద మైదానంలో ఒక పెద్ద ప్రతిమను ఈ రాజు ఏం చేసిండు నిలబెట్టిండు ఆ నిలబెట్టిన ప్రతిమకు మొక్కని వాళ్ళు పూజించే దేవులకు మొక్కని వాళ్ళకి మండుతున్న అగ్నిగొండంలో పడవేయబడతరు అన్నది ఒక ఆజ్ఞ ఆ ఆజ్ఞ అతిక్రమించి ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకు శిక్ష అన్నట్టు కాబట్టి ఈ శిక్ష ఈ రాజు ఎప్పుడైతే ఈ ఆజ్ఞ చాటించిండో ఆయా దేశ ప్రజలకి అందరికి సంస్థానాధిపతులకి ప్రధానాధిపతులకి ఏం చేసినారు ఎవరైతే హృదయంలో కలవరం ఎందుకు ఈ ప్రతిమకు నమస్కరించకపోతే ఆ రాజు సెలవిచ్చినట్టు వారి దేవతలను పూజించకపోతే మేము మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతాము దాని వలన మేమేమైపోతాము నశించిపోతాము నాశనమైపోతాము కాబట్టి ఆ రాజు ఆజ్ఞకు భయపడిన వాళ్ళు ఏం చేసినారు ప్రతి ఒక్కరు ఆయా దేశస్థులు అందరూ వచ్చి ఆ మైదానంలో నిలబెట్టిన ఆ బంగారు ప్రతిమ ఎదుట మొక్కినరు సాగిల పడ్డారు నమస్కరించినారు ఈ రాజు యొక్క దేవతలను పూజించారు ఎందుకు వాళ్ళ హృదయంలో కలవరం కాబట్టి ఈ ఆజ్ఞ ప్రకారంగా మనం ఉండకపోతే మనం శిక్ష అనుభవిస్తామన్న కలవరం క్రైస్తవులు కలవర దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే నేను పాపము దాని పట్ల మనం భయముతో వణుకుతో దేవుని పట్ల ఉండలేదప్ప ఈ లోకంలో పనికి భయాలు ఇవన్నీ పనికిరానివన్నట్టు నాకు ఇచ్చిన రక్షణ పట్ల ఈరోజు నేను భయపడుతున్నానా ఆ రక్షణ పట్ల నా హృదయంలో కలవరం వస్తుందా నేను ఈ అబద్ధం ఆడితే లేదా ఈ మోహపు చూపు చూస్తే ఈ విధంగా ఎదుటి వారిని కోపడితే ద్వేషిస్తే లేదా ఎదుటి వారి మీద నేరాలు మోపితే ఎదుటి వారి పట్ల అసూయ పెడితే ఇలా శరీర కార్యాలతో శరీర హెచ్చలతో శరీరానుసారంగా ఈ లోక స్నేహమే దేవునితో వైరం అన్నాడు ఈ లోక స్నేహమే దేవుడి వాడికి విరోధ అన్నాడు నేను ఏమన్నా లోకానుసారంగా జీవిస్తున్నానా లోకస్తుడు ఉన్నానా ఇలాంటి వాటి పట్ల భయము కలవరం మనుషులకు లేదు కానీ ఈ లోకం పట్ల బతికే వాటిల్లో మాత్రం కలిగి ఉన్నారు కాబట్టి ఈ రాజు ప్రతిమకు ఈ శద్రకు మెసేకు అభేదినో వీళ్ళు ముగ్గురు మొక్కలేదు కాబట్టి ఈ కొండెములు ఆడే వాళ్ళు వీళ్ళు ఎవరి దగ్గరకు ఈ నెకద్ నేజర్ దగ్గరకు ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య తమరి దేవతలను పూజించటలేదు చూడండి దేవుని ఎందు ఉన్న మన భయము అది పవిత్రమైనది ఈ దేవతలను పూజిస్తే నేను అపవిత్రుని అయిపోతా ఈ దేవతలను పూజిస్తే ఈ బంగారు ఎదుట నేను మొక్కితే సాగిల పడితే నమస్కరిస్తే సేవిస్తే నేను ధర్మశాస్త్రాన్ని పాటించని వాడిని కాదు కాబట్టి దేవుని పట్ల ఉన్న భయము పవిత్రమైనది ఇప్పుడు వీళ్ళు దీని పట్ల భయం దాన్ని మొక్కితే వీళ్ళ అపవిత్రమైంది అన్నట్టు కాబట్టి వీళ్ళేం చేసినారు తమరి దేవతలను పూజించట తమరి తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని రి అత్యాగ్రహమును ఆగ్రహము కాదు అది మించిపోయింది నెలకి ఎందుకంటే నాకన్నా గొప్పవాడు నేను రాజుననుకుంటే వాళ్ళు నమ్మిన దేవుడు మనం సేవించే దేవుడు ఈ రాజులకన్నా గొప్ప రాజు కదా రాజులకు రాజాయినా నువ్వు ప్రభు అయితే ఆయన ప్రభువులకే ప్రభు అయినా ఆయన స్థితి ఆకాశం మీద ఉంటుంది నీ స్థితి భూలోకం ఆయన పాదాల కింద ఉంటావు కాబట్టి ఇతనికి ఏమొచ్చింది నేను రాజుని నేను మహాబబులోనికి రాజుని నా ఆజ్ఞ అతిక్రమించే ఆయన కోపం వచ్చేసి కాబట్టి అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకు మెషకును అభేజ్ఞను పట్టుకొని రాండని ఆజ్ఞ ఇయ్యగా వారా ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకొని వచ్చిరి రాజున్న దగ్గరికి తీసుకొచ్చారు తనకి రౌద్రం ఏంది నాకన్నా గొప్పవాడేంది నా మాట వినకపోవడం ఏంది నేను గొప్పవాణ్ణి ఎవరు గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువే గొప్పవాడు ఆయననే రాజులకు రాజు ఆయనే ప్రభువులకు ప్రభు ఆయన ఆజ్ఞ ఆయన ఇచ్చిన శాసనము ఆయన ఇచ్చిన కట్టడలు నియమాలు విధులు మేము అనుసరించి నడుచుకోవాలి కాబట్టి అప్పుడేం చేసిండు అందుకు నిబ్గద్ది నేజరు వారితో ఇట్లా నేను శద్రకు మెషకు అభేద్ ను మీరు నా దేవతను పూజించుట లేదని నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించుట లేదని నాకు వినబడినది అది నిజమా అంటుండ కాబట్టి కొండెములాడే వాళ్ళు నా దగ్గరకు వచ్చి రాజా నువ్వు ఒక పెద్ద ప్రతిమను బంగారు ప్రతిమను నిలబెట్టావు అందరూ వచ్చి మొక్కుతున్నారు ఆ యొక్క ఉన్న ఆ ముగ్గురు మీ బంగారు ప్రతిమ ఎదుట మొక్కట్లేదు మీరు నమ్మిన దేవతను వాళ్ళు పూజించట్లేదు అన్నప్పుడు రాజు కోపమచ్చేసింది కాబట్టి పిలిపించుకొని నేను మీరు ఇలు చెప్పిన మాట నేను విన్న మాట అది నిజమేనా అని విలే ముగ్గురు అడుగుతున్నాడు చూడండి బాధ ధాన్యుల గ్రంథము మూడో అధ్యాయము పదిహేనో వచనంలో బాకాను పిల్లం గురువిని పెద్ద వీనను వీనను సుంపోనియను విష్పంచకేయను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిగుండం గల మీరు వేయబడదురు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు చూడండి ఈ రాజుకు తెలియదు ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఆశ్రయం ఉంటాడని ఇతనికి లేదు జ్ఞానం కానీ ఆయన నమ్మిన వారికి ఉంటుంది జ్ఞానం అదే దైవ అంటారు కదా కాబట్టి ఈ రాజు నా ఇప్పుడు మీరు దాని ఎదుట సాగిలపడి వాటిని మొక్కి నమస్కరిస్తే తప్ప లేకపోతే మీరు అగ్నిగుండంలో పడవేయబడతారు ఈ రోజు ఈ అగ్నిగండంలో పడవేయబడము నా చేతిలో నుండి ఈ అగ్నిగండంలో నుండి మిమ్మల్ని తప్పించగలిగే దేవుడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు చూడండి కానీ ఈ రాజుకు తెలియని సత్యం ఏంటంటే ఆయన నమ్మిన వారికి ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన నమ్ముకొనదగిన దేవుడు ఆయనే మాత్రమే ఆశ్రయమయ్యున్న దేవుడు కాబట్టి శద్రకు మెషకు అభెజ్మె రాజుతో ఇలాగూ చెప్పిరి నికద్ ఇందున గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలి అన్న చింత మాకు లేదు మాకు కలవరం లేదు నువ్వేదో పెద్ద బంగారు ప్రతిమను నిలబెట్టి నీ దేవతను పూజించకపోతే ఆ బంగారు ప్రతిమ ఎదుట నేనేదో మేము మొక్కకపోతే సాగిల పడపోతే నువ్వేదో ఒక ఆజ్ఞ ఇచ్చినావు కాబట్టి ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే ఈ మండుతున్న అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని పడవేస్తావు ఆ అగ్నిగుండంలో పడవేయబడితే మేము నశించిపోతాం ఎందుకంటే మా భక్తి మాకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ మంటను చూసి మేము పడతలేదు భయం నిన్ను చూసి నీ ఆజ్ఞని చూసి ఏదో నువ్వేదో గొప్ప రాజువి అని నిన్ను చూసి కూడా మేము భయపడతలేదు చూడండి వాళ్ళ భక్తి వాళ్ళ దేవుని పట్ల కలిగి ఉన్న వాళ్ళ భక్తి వాళ్ళకి ఏం చేస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది చెప్పండి నిరపరాధి ఎక్కడైనా నశించినా ఇప్పుడు వీళ్ళు నిరపరాధులే కదా అపరాధులు ఎప్పుడవుతారు దానిని మొక్కితే అవుతారు దాని ఎదుట సాగిల పడితే అవుతారు వారి దేవతలను పూజిస్తే వీళ్ళు అపరాధులు అవుతారే తప్ప వీళ్ళ నిరపరాధులు నిరపరాధి ఎక్కడైనా నశించినా వీళ్ళ నిరీక్షణ వీళ్ళు ఆదారం చేసుకున్న దేవుని పట్ల ఉన్నారా లేదా చూడు అప్పుడు వీళ్ళు హృదయంలో కలవరపడతలేదు చింతపడతలేదు కాబట్టి మేము సేవించుచున్న దేవుడు ఎవరు ప్రభువైనా యేసు క్రీస్తు అన్నట్టు కాబట్టి మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు ఈరోజు యేసు క్రీస్తు ప్రభువే సమర్థుడు ఉత్తముడు ఆశ్రయించడానికి నమ్ముకోవడానికి ఆధారపడడానికి కనిపెట్టుకొని ఉండడానికి ఎదురు చూడడానికి యేసు ఒక్కడే సమర్థుడు ఆయనే మనకు ఉత్తముడు అంతకన్నా ఉత్తమమైన మార్గము ఈ లోకంలో వేరొకటి లేనే లేదు నీతిమంతుడు ఆయన విశ్వాస మూలంగా జీవిస్తుంటే విశ్వాసం మనుషులకు ఎట్లా వస్తుంది వాక్యం వినడం వల్ల వస్తుంది వాక్యాన్ని నమ్మడం వల్ల వస్తుంది వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని అవలంబించుకోవడం వల్ల వస్తుంది ఇప్పుడు వీళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు కాబట్టి చూడు ఉన్నారు చింతపడతలేదు భయపడతలేదు తిరిగి వాళ్ళుగా లేరు అవిశ్వాసులుగా లేరు అపనమ్మకస్తులుగా లేరు దేవుని పట్ల అనుమానము అభ్యంతరము సందేహించే వారిగా లేరు కాబట్టే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు తప్పించగలవాడు అలాగే రక్షించుటకు సమర్థుడు ఆయనే ప్రభువైన యేసు ఇది ధన్యత ఇది మనకు మేలు ఇది మనకు ఉత్తమం కాబట్టి మరియు నీ వశమున పడకుండా నువ్వు కదా నా చేతిలో నుండి నిన్ను తప్పించే దేవుడు ఎక్కడ లేడన్నావు కదా నువ్వు అతిశయిస్తున్నావు కదా గర్విస్తున్నావు కదా నువ్వు అతిశయించినావు కాబట్టి గర్వించినావు కాబట్టి నీ చేతిలో నుండి ఎందుకంటే నీ చేతిలో నుండి మరియు నీ వశమున ఆయన మమ్మను రక్షించును చూడండి ఎంత నమ్మకం ఉంది వీళ్ళకి ఎంత భక్తి కలిగిన వాళ్ళు వీళ్ళు వీళ్ళ భక్తి చూడు ఆ శ్రమను చూసి కూడా అధైర్యపడతలేదన్నట్టు బలహీనులు అవతలేదు అన్నట్టు కృంగిపోతలేదు అవిశ్వాసము చూపిస్తలేదు ఆ శ్రమలో కూడా దేవుడిని ఆశ్రయిస్తున్నారు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు తప్ప ఎహోవ తప్ప దేవుడేడి ఎహోవ తప్ప ఆశ్రయ దుర్గమేది శ్రమదిన మందు ఆయన ఆశ్రయం ఇప్పుడు వీళ్ళు స్థితిలో ఉన్నారు శ్రమదిన మందు ఉన్నారు తన ఎందు నమ్మిక ఆయన ఎరుగును ఎరిగింది ఇక్కడ చూడండి కాబట్టి ఆయన ఏమంటు ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియువు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోనుము అందుకు నిప్కద్ మొదట ఎవరో ఆ కొండెములాడు వాళ్ళు రాజు యొక్క సన్నిధికి వచ్చి చెప్పినప్పుడే ఆయనకు అత్యాగ్రహం వచ్చింది ఇప్పుడు అనేక జనులు ఎదుట రాజు మాటకు లోబడకుండా రాజు మాటను ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఆయన ఎదుట ధైర్యంగా ఈ రీతిగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా బల కిరికి వాళ్ళలాగా ఉండకుండా ధైర్యవంతులుగా ఉండి భయం లేదు వీళ్ళకి అందుకు రాజుకి ఏమొచ్చిందంట అత్యాగ్రహము శద్రకు మశకు అభేద్వేను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను సిగ్గుపడ్డన్నట్టు కాబట్టి చూడండి గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతులుగా వేడిముగా చేయమని ఆజ్ఞయించను మరియు తన సైన్యముల నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలవనంపించి శత్రకును మెషకును అవేద్ను బంధించి వేడిమి కలిగి ఈ అగ్నిగుండంలో వేడిని ఆజ్ఞేయుగా వారు వారి అంగిలను నిలివిట అంగిలను పై వస్త్రములు తక్కిన వస్త్రములను తీకై ఉన్నపటన ముగ్గురిని వేడిగలిగిన మండుచున్న ఆ అగ్నిగుండమున పడవేసిరి రాజుముఖము వికారమైంది రాజు అత్యాగ్రహము తెచ్చుకొని నేనేదో చూపించుకోవాలా నేను రాజును కాబట్టి అనుకున్నాడు కాబట్టి ఆ మండుతున్న అగ్నిని ఏడంతలుగా చేసినా కూడా వీళ్ళలో భయం రాలేదన్నట్టు నావిధ అంటాడు నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయిస్తున్నాను దేవుణ్ణి ఆశ్రయించడము ఉత్తమం అది భయం కలిగిన ఆపద కలిగిన అపాయం కలిగిన రోగము కలిగిన సమస్య కలిగిన శోధన కలిగిన కష్టం కలిగిన ఇరుకు కలిగిన ఇబ్బంది కలిగిన ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని కలిగినా ఉత్తమమైనది అనుకూలమైనది నమ్మదగింది ఒకటి అది దేవుణ్ణి ఆశ్రయించడం అన్నట్టు దేవుని మీద ఆధారపడ్డం నమ్ముకున్న మనము నమ్మిక ఇంచిన మనము నిరీక్షణ కలిగి ఉండడం అదే ఉత్తమం అన్నట్టు కాబట్టి చూడండి రాజాగ్న తీవ్రమైనందున గండము చూడండి గుండము మిక్కిలి వేడిమిగలనందున చెద్రకు మెషకు అభ్యజ్ఞలు విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి చద్రకు మెషకు అభ్యజ్ఞ ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండముల్లో పడగా రాజగు నెప్పకద్ నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి ఈయనకలిగుండాలా ఆ సందర్భాన్ని ఆ సంఘటన తన కళ్ళతో చూస్తే కలవరం అన్నట్టు కాబట్టే రాజేమైండు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి కూర్చున్న సింహాసనం మీద నుంచి లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసి తిమి తన మంత్రులను అడిగాను తన కళ్ళకు కనిపించేది ఇది నిజమా కాదా నేనేమన్నా మోసపోతున్నానా నా దృష్టి ఏమన్నా మళ్ళిందా నా చూపుకే కనిపిస్తుందా అన్నా ఇది మొదలైందన్నట్టు కాబట్టి తన పక్కనున్న మంత్రులను అడిగితే వారు రాజా సత్యమే అని ఆ రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చరి అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుతున్నాను అంటే శద్రకు మెసేకు అభేజ్ఞులతో పాటు నాలుగో వ్యక్తి ఉన్నాడు చెప్పండి ఈ ఆపత్కాలంలో వీళ్ళు నమ్ముకుంటే దేవుడు ఇక్కడ విడిచిపెట్టిండ సహాయం చేయకుండా ఆయనను ఆశ్రయిస్తే ఆ మండుతున్న అగ్నిగుండంలో వారికి ఆశ్రయం లేకుండా ఉన్నారా వీళ్ళ భక్తి వీళ్ళకి ధైర్యాన్ని కలిగిస్తే వీళ్ళ నిరపరాధులు ఈ అగ్నిగుండంలో వీళ్ళు నశించిపోయిండ్రా వీళ్ళ నిరీక్షణ వీళ్ళ ఆధారము ఆ రాజు ఎదుట సిగ్గు ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు ప్రభునందు నిరీక్షణ కలిగి మనం ఉంటే మనం సిగ్గుపడము ఈరోజు ఎందుకు మనం సిగ్గుపడుతున్నాం ఎందుకు మనం భయపడుతున్నాం ఎందుకు మనం బలహీనలమైపోతున్నాం ఎందుకు మనం చింతించుతున్నాం ఎందుకు మనము ఉన్నామంటే నీ భక్తి ధైర్యాన్ని పుట్టిస్తలేదన్నట్టు నీ భక్తి దేవుని ప్రకారంగా కలిగి ఉన్నది కాదు కాబట్టి చూడండి చూడండి అందుకు రాజు నేను నలుగురు మనుషులను బందకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను వారికి హానియు ఏమీ కలగలేదు చూడండి నాలుగో రూపము దేవదూతల రూపము పోలిదని వారికి ఉత్తరం ఇచ్చాను అందుకు నిబ్కది వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరికి వచ్చి ఎక్కడైతే నిలబెట్టి ఆ మండుతున్న అగ్నిగుండంలో వాళ్ళని వెంటనే పడేసిండ్రో అక్కడికి వచ్చిండన్నట్టు ఎక్కడి నుంచి లేచి తన సింహాసనం మీద కూర్చున్న వాడు లేచి అక్కడికి రావాల్సి వచ్చిందన్నట్టు ఆ సింహాసనం నుంచి కిందకి దిగాల్సి వచ్చిందన్నట్టు చూడండి అందుక నెపగనద్రేజుడు వేడిమి కలిగి మడుచున్న అగ్నిగుండము వాకిలి దగ్గరికి వచ్చి శ్రద్రకు మెసకు అవేద్యమైన వారులారా ఈ మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మహోన్నతుడకు దేవుని సేవకులారా మనం ఎవరి సేవకులము మహోన్నతుడు గొప్పవాడు అధిక శక్తి మహత్కార్యములు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించగలవాడు సర్వాధికారి అంటే సర్వము మీద అధికారం కలిగిన సర్వమును సృజించిన వాడు సృష్టికర్త నీ దేవుడు రాజులకు రాజు అయిన ప్రభువులకు ప్రభు అంత గొప్పవాడు ఉన్నతుడు ఉత్తముడు మహోన్నతుడైన దేవుని సేవకులారా అంత ముందు ఏమన్నాడు ఆయన నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించగలిగే దేవుడు ఎక్కడున్నాడు అన్నవాడు ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళ భక్తి ముందు ఇతను ఓడిపోయింది చూడు మనం ఈ ఊరు మహోన్నతుడు దేవుని సేవకులం మనం ఈ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలా నీలో కలవరాని పుట్టించొద్దన్నట్టు ఈ భక్తినిలో అనుమానాన్ని తీసివేయాల ఈ భక్తినిలో దేవుని ఉన్న సందేహాలు తీసివేయాలా దేవుని పట్ల నీకు కలిగి అభ్యంతరాలు పోవాలా నువ్వు మహోన్నతుడవగు దేవుని సేవకుడవను కాబట్టి బయటకు వచ్చి నా యుద్ధకు రాండని పిలవగా శ్రద్ధకు మెషేకు అభేజ్ఞులను ఆ అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చరి అధిపతులను సేనాధిపతులను సంస్థాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులు ఆ మనుషులను పరీక్షించి ఇంత మండుతున్న అగ్ని ఏడింతలైనా ఈ అగ్ని జ్వాలలు ఈ రీతిగా ప్రజ్వలించుతున్నా కానీ వీళ్ళ శరీరాలకే కానీ వీళ్ళ దేహానికి వీళ్ళ వస్త్రాలకే కానీ ఎక్కడ కూడా అంతంటే అంత గాయం కాలేదు చూడండి పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయో చూచరి ఎద్కది ఇప్పుడు మాట్లాడుతున్నాడు రాజు ఒక అన్యజనుడు ఒక అన్యుడు నా చేతిలో నుండి నా వశం నుండి మిమ్మల్ని తప్పించగలిగే దేవుడు ఎక్కడున్నాడని అతిశయించినవాడు విర్ర విగిన అతను ఏం మాట్లాడుతున్నాడు నెబ్కద్ నెజరు శద్రకు మెషకు అభేద్ వీరి దేవుడు పూజారుహుడు నేనేదో నా దేవతను పూజించమని ఒక ఆజ్ఞ ఇచ్చిన నేనేదో పెద్ద ప్రతిమను బంగారు ప్రతిమను నిలబెట్టి దాన్ని మొక్కమని చెప్పిన వీటి వీళ్ళు కాదు యోగ్యులు ఒక్కడే యోగ్యుడు ఆయనే ప్రభువైన ఏసు క్రీస్తు ఆయన ఒక్కడే మోక లేయడానికి సాగిల పడడానికి ఘనపరచడానికి కొనియాడడానికి స్థుతించడానికి సేవించడానికి నమ్మడానికి ఆధారపడడానికి ఆశ్రయించడానికి తమర్థుడు ఒక్కడే పూజార్హుడు ఒక్కడే ఆయనే మనం నమ్మిన దేవుడు ప్రభువైన ఏసు క్రీస్తు ఆయన తప్ప దేవుడు లేడు ఈరోజు ఎవరు మనుషులు దేవులు కాదు మనం ఎవరిని ఘనంగా ఎంచకూడదు చూడండి ఎందుకు మనుషుల దృష్టికి గనముగా ఎంచబడితే అది నాకు అసహ్యము ఎందుకు నేను అర్హుడని నేను యోగ్యుడని నేను మనుషులు పొగడడానికైనా మనుషులు కీర్తించడానికైనా మనుషులు స్థుతించడానికైనా చెప్పడానికైనా నేను ఒక్కనే యోగ్యుడిని నేను తప్ప వేరే ఎవడలేడు అలా ఉండి ఉన్నవాడు నాకు అసహ్యుడు అలాంటి వాడి మీద నేను దృష్టి ఉంచను నా కృప వాడి నుంచి తొలగిస్తాను నేను వాడికి దూరంగా ఉంటా ఎందుకంటే వాడు నాశనకరమైనది తెచ్చుకొని వాడి హృదయంలో పెట్టుకున్నాడు నన్ను పెట్టుకోలేదు ఈరోజు నీ కష్టము దేవుని కన్నా ఎక్కువగా చూస్తుంటే అందుకు నీలో కలవరం వస్తుంది దేవుడు లేడు అందుకు నీ హృదయంలో కలవరం వస్తుందన్నట్టు నీలో భయం వస్తుందన్నట్టు నీలో పిరిగితనం వెంటాడుతుంది కాబట్టి చూడండి ఆయన ఒక్కడే ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను అదే చెప్పిండు కదా యహోవను ఆశ్రయించిన నరుడు ధన్యుడు వానికి యహోవా ఆశ్రయముగా ఉండెను వీళ్ళకి దేవుడు ఎట్లా ఉన్నాడు ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టే నమ్మిన వారిని ఆయన నమ్ముకునదగిన దేవుడు చేయకపోతే ఆయన దేవుడు కాడు అన్నట్టు కాబట్టి ఆయన నమ్ముకునదగిన దేవుడు కాబట్టి సహాయం చేసిండు తన దూత నంపించి ఆశ్రయించిన తన దాసులను రక్షించిన గొప్ప దేవుడు గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు కాబట్టి చూడండి వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపయు వీళ్ళు ఘనముగా ఎంచుకున్నారు యేసు ప్రభుని ఘనముగా స్థుతిస్తున్నారు ఘనముగా అయన కొరకే ఉన్నారు ఇక ఎవడు లక్ష్య పెట్టడానికి వాడు అర్హుడు కాదు యోగ్యుడు కాదు దేవుని స్థానాన్ని నేను ఇతరులతో ఎట్లా తెచ్చిపెట్టగలను నా ప్రభు స్థానము నాకు ఇచ్చిన ఆజ్ఞల్లో నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అన్నప్పుడు ఈరోజు నేను ఎవరిని ఆయనతో పోల్చుకొని ఆయనలాగా అనుకొని నాలో తెచ్చిపెట్టుకుంటున్నా అందుకు నువ్వు ఆయన శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావన్నట్టు ఎందుకంటే ఆయనకు వేరుగా ఉంటున్నావు ఏమీ చేయలేవు ఎందుకు మన జీవితంలో ఏది చేసినా ఏ ప్రయత్నం చేసినా ఏ కార్యం చేసినా ఎందుకు జరగలేదంటే ఆయన లేకపోతే జరగదది రాత్రంతా ప్రయాస పడినా వాళ్ళకి ఏం దొరకలేదు యశుప్రభు ఒక మాట సెలవిచ్చి మాట చెప్పినప్పుడు చేస్తే దొరికింది విస్తారంగా ఈరోజు ఆశీర్వాదము దీవెన ఎక్కడుంది దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా నడుచుకునే దాంట్లో దీవెన ఆశీర్వాదం కానీ మనుషులు ఎక్కడ దీవెన ఉంటుంది ఎక్కడ ఆశీర్వాదం ఉంటుంది మా ఇంటికి వచ్చి మీరు అన్నం తినకపోతే మాకు దీవెన ఎట్లా ఉంటుంది అంటున్నారు దాని పట్ల అంత జాగ్రత్త పడే దానివి దేవుని మాట వినకపోతే అసలు నాకు దీవెనే ఉండదన్న జాగ్రత్త లేదు మనుషులకి దేవుని పట్ల భయం లేకపోతే నాకు దీవెన ఉంటది ఉండదని జాగ్రత్త లేదు చూడండి మనుషులు కల్పించిన పద్ధతులు వాటి వాటిల్లో అవే దైవమని అనుకున్నాం ఇంటికి మనిషిని గౌరవించాల సేవకుని మరవదించాలి కానీ వాటి పట్ల ఎంత జాగ్రత్త వ్యక్తివి దేవుని పట్ల అదే జాగ్రత్త నీకు ఏమైంది లేదన్నట్టు కాబట్టి చూడండి ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి ఎందుకంటే ఎబ్రియలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినము తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు కాబట్టి వీళ్ళు అగ్నిజ్వాలలు ఈ అగ్నిజ్వాలలో గల వీళ్ళని ఏ అగ్ని ఏమి చేయలేదు కానీ ఆ సత్యం ఎవరికి తెలియబడలేదంటే ఆ బుద్ధులేని నెబ్కద్ని ఎదురుకు తెలియలేదన్నట్టు ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే ఆ మణుతున్న అగ్నిగుండంలో కూడా ఆ దేవుని యొక్క విధానం చూసిండ్రు కాబట్టి ఆ దేవుని కార్యం చూసిండ్రు కాబట్టి అప్పుడు జ్ఞానం వచ్చిందన్నట్టు అందుకు నేనేదో పెట్టినది దేవుడు కాదయ్యా మా దేవులు దేవులు కాదయ్యా పూజార్హుడు ఆయనని పూజించండి ఆయన ఎదుట నమస్కరించండి ఆయన ఎదుట సాగిలపడండి అని తన మనసుని తన ఆలోచనని మార్చుకున్నాడు అంతకుముందేమో అత్యాగ్రహము తెచ్చుకున్నాడు రౌద్రము తెచ్చుకున్నాడు తర్వాత తన నోటితో తానే సెలవిచ్చు కానీ ఈ మండుతున్న అగ్నిగుండమును చూసో ఆ రాజు యొక్క ఆజ్ఞను చూసో వీళ్ళ హృదయాల్లో వీళ్ళు కలవర పడలేదు ఎందుకంటే వాళ్ళ భక్తి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది వీళ్ళు అపరాధులు కాదు నిరపరాధులు కాబట్టి నశించిపోలేదన్నట్టు ఎందుకు నిరపరాధి దేవుని సేవకుడు ఎలాంటి వాడు అగ్నిజాలన్నట్టు చూడండి ధాన్యులు గ్రంథము ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యల పడి దానియలను రక్షింపవలనని తన మనసును దృఢము చేసుకొని సూర్యుడస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను ఎందుకంటే దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే తన విధుల్లో తన పనిలో ఉన్నాడైనా ఏ లోపము ఏ తప్పైనా ఆయన ప్రత్యర్థులు ఆయనలో చేయలేకపోయినాడు ఎట్లా ఉన్నాడైనా నిర్దోషిగా ఉన్నాడన్నట్టు నిష్కలంకుడుగా ఉన్నాడన్నట్టు నిందారహితుడిగా ఉన్నాడు దానియడు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రత్యర్థులు ఆయన మీద అసూయపడ్డ వాళ్ళు ఆయనని లేకుండా చేయాలనుకున్న వాళ్ళు ఆ అధిపతులు సంస్థ ఇతన్ని ఈ రీతిగా మనం ఏం చేయలేము కాబట్టి అతను నమ్మిన దేవుని పట్లనే మనం ఏదైనా చేయగలమని ఒక దురాలోచన చేసి ఏం చేసినారు ఒక రాజు ఒక శాసనాన్ని పుట్టించేలాగా చేసినారు వీళ్ళు ఆ ఆజ్ఞ ఏంది ఆ శాసనం ఏంది ముప్పై దినాల వరకు రాజుకు తప్ప ఏ దేవుడు ఎదుటను ఏ మనుషుల ఎదుటను ఎవరు ఏవి మనవి చేయకూడదు అంటే ప్రార్థన చేయకూడదు ఇలా చేసిన వాడు సింహాల బోనులో పడవేయబడతాడు అన్నది శాసనం అన్నట్టు దానియాలు తెలుసుకున్నాడు ఆ శాసనాన్ని కానీ ముప్పై దినాలు తాను నమ్మిన దేవుడికాడ మనవి చేయకుండా తాను నమ్మిన దేవుడికి ప్రార్థన చేయకుండా ఆయనతో ఉండకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు కదా కాబట్టి ఈ రాజు ఆ పెట్టిన ఆ శాసనాన్ని దానియాలు లక్ష్య పెట్టలేదు ఓహో నేను ప్రార్థన చేస్తే అది రాజుకు తెలిస్తే సింహాల బోండులో నేనేదో పడవేయబడతాను అన్న చింత లేదు ధాన్యాలకి అన్న కలవరము భయం లేదు ఎందుకంటే మనం కలిగి ఉన్న భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి కాబట్టి చూడండి ఈ రాజు దానియలు పట్ల ధాన్యాల పట్ల మంచి ఉద్దేశం కలిగిన వాడు ధాన్యాలని ఇష్టపడిన వాడు కాబట్టి తను వ్యాఖ్యలు పడడమే కాదు ధాన్యల్ని రక్షించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుండడు రాజు శాసనం ఇచ్చినవాడు అప్పుడు ఆ మనుషులు దీన్ని చూచి ధాన్యుల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేను వచనంలో ఆ మనుషులు దీని చూచి రాజ రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము కాని తీర్మానము కాని ఎవడను రద్దుపరచాలడు ఇది మాదీవులకును పారసికులకును విధి తమరు తెలుసుకునవలన అందుకు రాజు ఆగ్నేయుగా బంట్రౌతులు ధాన్యులను పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి రాజు ఎన్ని చేసినా ఈ ప్రత్యర్థులు వదిలిపెట్టల ఇంకా రాజు చేసింది ఏం లేక చూడండి ఏం చేసాడు అందుకు రాజులను నమ్ముకుంటే నిజంగా దానియలు ఆ రాజును ఆశ్రయిస్తే రాజు కూడా ఏం చేయలేడు కాబట్టి అప్పుడేం జరిగింది అంతట రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియాలను పట్టుకొని పోయి సింహము గోల్లో రాజు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడు రాజు ఏం మాట్లాడుతున్నాడు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నువ్వు నమ్మిన దేవుడు దానియలు నమ్మదగిన నమ్ముకునదగిన వాడు సహాయకుడు సమర్థుడు కాబట్టి రాజు ఎవరికి సలహా ఇస్తాడు దానియలు కన్నట్టు ఏమని నువ్వు అనుదినము కదా తప్పక సేవించుచున్న నీ దేవుడే ఎందుకు అనుదినము ముప్పై దినాలు దేవునితో ప్రార్థన చేయకుండా దానియలు ఉండలేడు మానక ప్రార్థన చేయక ఉండలేడు కాబట్టి ఉండలేని నీ దేవుడు చూడండి నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు భక్తి కలిగిన దేవుడు నువ్వు ఆశ్రయించిన నీ దేవుడే నిన్ను రక్షించినని దానియాలతో చెప్పెను చూడండి ఇంతాక మనం చూసిన మండుతున్న అగ్నిగుండంలో తన్ను ఆశ్రయించిన తన దూత తను ఆశ్రయించిన తన దాసులను తన దూత ఆయన వారిని రక్షించెను ఇప్పుడు ఇదే మాట ఈ రాజు ఎవరితో చెప్తున్నాడు దానియలతో ఏమని నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే ఏ దేవుడు లేడు ఏ వ్యక్తి లేడు ఏ మనుషుడు లేడు ఈ లోకంలో ఎవడు లేడు కాబట్టి నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలతో చెప్పెను వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్వారమున వేసి దాన్ని మూసిరి ఇప్పుడు ధాన్యలు ఎక్కడ పడబోయబడ్డాడు సింహాల బోనులో పడబోయబడ్డాడు కాబట్టి ఆ గుహల నుంచి బయటకు రాకుండా మార్గమే లేకుండా కప్పేసిండ్రన్నట్టు ఆ మార్గాన్ని మూసిండ్రన్నట్టు ఇప్పుడు ధాన్యాలు ఎక్కడ ఉన్నాడు సింహాల బోనులో సింహాల మధ్య పడి ఉన్నాడు మరియు ధాన్యలు మరియు ధాన్యాలను గురించి రాజు యొక్క తీర్మానము మారునేమో అని ఎవరు రాజు ధాన్యుల్ని ఇంత ఇష్టగా పడుతున్నాడు ఇంత ప్రేమిస్తుండడు ఎంత తప్పించాలని తగ ప్రయత్నం చేస్తాడు ఈయన మనసు ఎప్పుడైనా మారొచ్చని ఆయనని ఆ శ్రమల పాలు చేసిన ఈ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు రాజ ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించు రాకుండా వీలు లేకుండా చేసిండ్రు అది జరిగిన తర్వాత ధాన్యల గ్రంథము ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి ఎందుకు ఉపవాసం ఉన్నాడు ధాన్యాల కొరకు అంటే ఓ రీతిగా ఇతను కూడా ధాన్యాలను రక్షించబడాలని ప్రయాసపడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు నాట్య వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయను ఎందుకంటే హృదయంలో ఏముంది కలవరం హృదయంలో ఏముంది దిగులు భయం బెదురు వనుక అంటారు ఎందుకు ఈ ధాన్యాలకి ఏమవుతుందా సింహల బండ్లో పడబోయిన ధాన్యాలను తన నమ్మిన దేవుడు రక్షిస్తాడా ధాన్యాలు ఏమవుతాడా ఏమవుతాడంటే ఈయన నిద్ర ఏం పడుతుంది నిద్ర ఎక్కడ పడుతుంది కాబట్టి ఈయనకి నిద్ర పడతలేదు అన్నట్టు కలవరం వెంటాడుతుంది భయం వెంటాడుతుంది తర్వాత ఏం చేసిండు నిద్ర పట్టక ఎప్పుడెప్పుడు తెల్లారుజామున ఇద్దని కనిపెట్టుకున్నాడు ఆయన నిరీక్షణతోటి ఏం జరిగి తన నమ్మిన దేవుడు సేవించే దేవుడు ధాన్యాల్ని రక్షించిండ అన్న ఆతురత ఒక పక్క రక్షించకపోతే దానియలకి ఏమవుతుంది అన్న భయం ఏం చేసిండు తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి ఎవరు లేక మునిపే ఎందుకంటే నిద్రే పోలేదు కదా కాబట్టి వేగిరమే లేచి సింహం ఎంత ఆతురత చూడు ఎంత ఆశతో ఉన్నాడు ఏమయ్యిందా దానియాలకని వచ్చి ఏం చేస్తుండు అంతటా గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో అంటే రాత్రి అంతా కలవరపడి ఇనకేముందంటే దుఃఖం కన్నీళ్ళు విడిచిండి బాగా రాజు కాబట్టి ఆయన మాట్లాడే స్వరం ఎట్టుంది ఏడుపుతూ ఉందన్నట్టు ఒకసారి మనకు కూడా కొంతమంది ఏడుస్తూ చెప్తారు దుఃఖపడుతూ ఏడుస్తూ చెప్తారు ఆ దుఃఖ స్వరముతో దానియులను పిలిచిండి ఎక్కడికి వచ్చి ఆ సింహాల గొడలో వాళ్ళు మూసేసిన దాన్ని తీసేసి దానిని పిలిచి ఇప్పుడు చూడండి జీవము దేవుని సేవకుడు అయిన అంటాడు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మనం దేవుని సేవకులం క్రీస్తు వారసులం మనం క్రీస్తు పరిచారకులం మనం నమ్మకస్తుల వల్ల ఉంటే నమ్మకముతో ఉంటే ఆశ్రయించిన వారిగా ఉంటే ఆధారపడేవారిగా ఉంటే ప్రార్థించి ఆయన పట్ల కనిపెట్టుకునే నిరీక్షణ కలిగిన వారిగా ఉంటే చూడు ఏమంటుంది రాజు జీవము గల దేవుని సేవకుడు అయిన నిత్యము ప్రతి దినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అంటే ఉన్నావా నా స్వరం వింటున్నావా నీ స్వరం నాకు ఎనపడిందంటే నువ్వు ఉన్నావన్నట్టు నా స్వరము నువ్వు వింటే నువ్వు ఉన్నావన్నట్టు నువ్వు నాతో స్పందిస్తే కాబట్టి ఏమంటాడు నిత్యము మనం కూడా నిత్యము ప్రార్థనలు చేస్తుంటాం కదా నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటాం కదా నిత్యము ప్రతిదినం దేవుని వాక్యం వింటుంటాం కదా కానీ వీళ్ళ వల్లే విశ్వాసం ఈరోజు నీకుందా వీళ్ళు ఆశ్రయించినట్టు దేవుని ఆశ్రయిస్తున్నావా వీళ్ళ భక్తి వీళ్ళు ఎక్కడ కూడా పెదిరిపోలేదు భయపడలేదు వనకలేదు ఈరోజు నీ భక్తి అట్లా ఉందా నీ ధైర్యం అట్లా ఉందా నిరపరాధి ఎక్కడైనా నశించినా కాబట్టి నువ్వు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను అందుకు దానియలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి గనక ఇంతా చూసినాం కదా నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైండ్రా నిరపరాధి ఎక్కడైనా నశించిండా ఏ మనం చూసినాం కదా కాబట్టి దానియలు దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడు నిర్దోషిగా ఉన్నాడు ఎట్లా నశించిపోతాడు శద్రకు మేసేకు అభేజ్ఞులు ఎట్లా నశించిపోతారు ఈరోజు నువ్వు యథార్థంగా ఉండి సత్యములో ఉండి దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా ఉండి దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తివైతే నువ్వు నశించిపోవు కాబట్టి నశించిపోవు కాబట్టి నువ్వు భయపడ్డావంటే అర్థం లేదన్నట్టు కాబట్టి నా దేవుని దృష్టికి నేను ఎట్లా కనిపిస్తున్నాను నిర్దోషిగా కనబడితేను గనక ఆయన తన దూత సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ముయించెను చూడండి వాళ్ళ దగ్గరికి దేవుడు తన దూత ఆ మండుతున్న అగ్నిగుండంలో దించి దేవుడు కాపాడండు సింహాల భూనులో గుహలో పడవేయబడిన ధాన్యుల దగ్గరికి ధాన్యులు తను నమ్మిన దేవుని ఎందుకు కలిగిన వ్యక్తి కాబట్టి ఆశ్రయించిన వ్యక్తి కాబట్టి ఆధారపడే వ్యక్తి కాబట్టి తన దృష్టికి తన దేవుని దృష్టికి నిర్దోషి కాబట్టి ఏం చేసిండు తన దూతను అప్పించి ఈ సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు ము రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కాదా అని రాజు ఇందుని గురించి అతి సంతోషభరితుడై రాత్రంతా కలవరపడ్డడు రాత్రంతా దుఃఖపడ్డడు చింతపడ్డడు ఏమవుతుందా ధాన్యలు నమ్మిన దేవుడు ధాన్యల్ని రక్షించగలడా కానీ రక్షించిన తర్వాత ధాన్యలను కాపాడుకున్నాను ధాన్యాలు బ్రతికే ఉన్నాడు ఈ రాజుకి ఎంత సంతోషం కాబట్టి అతి సంతోష భరితుడై గుహలో నుండి పైకి తీయడని ఆగ్నేయగా బంట్రౌతులు ధాన్యలు బయటకు తీసిరి అతడు తన దేవుని ఎందు భక్తి ఉన్నందునంట భక్తి మీరు అనొచ్చు ఈరోజు మనకి భక్తి లేదా బ్రదర్ అంటే నేను తీర్పరిని కాదన్నట్టు ఈరోజు నువ్వు భక్తి గలవాడవైతే ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తే నువ్వు ఎందుకు అలవరపడుతున్నావు ఎందుకు నువ్వు దేవుని పట్ల ఎందుకు అవిశ్వాసం పెడుతున్నావు ఎందుకు దేవుని అపనమ్మకం పెడుతున్నావు నువ్వు భక్తి గలవాడవైతే దేవుని తప్ప దేన్ని చేసుకోకూడదు ఎందుకు చేసుకుంటున్నావు అందుకు నీ జీవితంలో కార్యం జరుగుతులేదన్నట్టు అందుకు నువ్వు ఉద్దేశించిన కార్యము నెరవేర్చబడతలేదన్నట్టు కాబట్టి అతడు దేవుని భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు చూడండి రాజు ఆగ్నేయగా దాన్యుల మీద మోపినా కాబట్టి ఎందుకు దేవుడి ఈ మాట చెప్తుందంటే చూడండి దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఆరో నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వంలో ఎందుం నివాసులు దానియులు యొక్క దేవునికి భయపడుచు ఈరోజు భయపడాల్సింది నువ్వు దేవునికి ఎక్కడ ఆయన వాక్యానికి లోబడతలేదేమో ఎక్కడ ఆయన పిలుపు పట్ల నేను లేనేమో ఎక్కడ లోకస్తుడు వలె ఉన్నానేమో ఎక్కడ దేవునికి విరోధమైన పని దేవునికి నీచమైన పని దేవునికి అసహ్యమైన పని దేవునికి హేయమైన పని దేవునికి తిరుగుబాటు చేసే పని నేను ఎక్కడ నాకు ఇచ్చిన రక్షణను నేను పోగొట్టుకుంటున్నానేమో అన్న భయం నీలో ఉండాలే తప్ప ఈ లోకంలో నాకేం జరుగుతుంది నాకేమవుతుంది అన్న భయం నీలో ఉంటే నువ్వు భక్తిహీనుడు కాబట్టి దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకు చుండవలను భయపడినా వణికినా దేవుని పట్ల అందుకు మీ భయముతో వనుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి ఆ భయము వనుకు నీకు ఇచ్చిన రక్షణ పట్ల నీకు ఇచ్చిన పిలుపు పట్ల నీకు ఇచ్చిన పరిచర్ పట్ల నువ్వు దేవుని కలిగి జీవితం పట్ల ఉండాలేదప్ప ఈ లోకంలో ఉన్న వాటి పట్ల ఉండొద్దును నువ్వు ఆయన సేవకుడు జీవము కలిగిన దేవుని సేవకుడవును నిన్ను పిలిచిన దేవుడు జీవం దేవుడు సమర్థుడు నిన్ను పిలిచిన దేవుడు ఏ ఆపద ఉన్నా ఏ ఆపద ఉన్నా ఎలాంటి కష్టమున్నా నష్టమున్న శ్రమ ఉన్నా బాధలో ఉన్న నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను కాపాడగలిగేవాడు ఉత్తముడు నువ్వు ఆశ్రయించడానికి నమ్ముకునదగిన వాడు నువ్వు నమ్మడానికి వాడు నువ్వు ఆధారపడడానికి ఏసు క్రీస్తు ప్రభు ఒక్కడే కాబట్టి ఆయన పట్ల మనం భయం కలిగిన జీవితము ఆయన ఎందున్న వణుకు కలిగిన జీవితమే ఉండాలి తప్ప ఈ లోకంలో ఉన్న వాటి పట్ల మనం కలిగి ఉన్న వాటి పట్ల కానే కాదన్నట్టు ఆయన జీవం గల దేవుడు నువ్వు నేను సేవించే దేవుడు పౌరుషం దేవుడు ఆయన రోషం కలిగిన దేవుడు కాబట్టి ఆయన యుగ యుగములు మనుషుల మీద ఆధారపడితే ఉండరు మనిషిడు ఆవిరి నీటి ఆవిరి లాంటిది చెప్పండి మనుషుల మీద ఆధారపడితే నువ్వు ఆధారపడ్డవాడు ఈరోజు ఉండి రేపు ఉండకపోతే నీ జీవితం ఏమైపోతుంది అందుకు భార్య అయినా భార్య అయినా తల్లిదండ్రులైనా ఎవరైనా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి దేవుని పట్ల ఉండేవాళ్ళైతే ఆ భర్త లేకపోయినా ఆ భార్యకు భయం ఉండదు ఈ దేవుడు యుగయుములు ఉంటే యుగయుములు నాతో ఉంటాడు కదా నా భర్త ఉండడు నా భార్య ఉండదు నా బిడ్డలు ఉండరు నేను కలిగి ఉన్న వాళ్ళు ఉండరు కానీ నా దేవుడు ఉంటాడు యుగ ఉంటాడు ఆయన కాబట్టి నా భర్తి నేను ఆధారపడేది నా భర్త మీద కాదు నా బిడ్డల మీద కాదు నా మీద కాదు నా దేవుని మీద నేను ఆధారపడాలి కాబట్టి ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదముట్టక నుండును ఆయన విడిపించువాడును నీ శ్రమలో ఆయన విడిపించగలిగే సమర్థుడు నీ కష్టంలో ఆయన విడిపించగలిగే సమర్థుడు నువ్వు కలిగి ఉన్న ఆపదలో అపాయంలో శోధనలో మాట మాత్రము సెలవిస్తే అయిపోతుంది కార్యం దేవుడు దానికి ఎన్నో రోజులు బట్టబల్ల కాబట్టి ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీద సూచక క్రియలను అద్భుత కార్యములు చేయువాడు ఆయనే సింహముల నోటి నుండి ఈ ధాన్యాలను రక్షించును ఈరోజు మనల్ని రక్షించేవాడు అక్కడే వేరే మార్గం లేదు మనకి కాబట్టి ఈ వాక్యాలు నేను జస్ట్ చదువుతాను సమయం లేదు క్లోజ్ చేస్తున్నాను కాబట్టి చూడండి ఏషియా గ్రంథము నలభై మూడులో ఒకటి అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యుహోవా నిన్ను నిర్మించిన వాడు సెలవిచ్చుతున్నాడు మనల్ని సృజించిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు కదా కాబట్టి ఆయన ఏం సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను ఎవరు ఏసు క్రీస్తు ప్రభు అన్నట్టు మనల్ని విమోచించిన మన విమోచకుడైన దేవుడు ఈరోజు మనతో సెలవిస్తుండు ఏమని భయపడకుము మీ హృదయాలో కలవర పెట్టుకోకండి భయపడపాకండి మీ భక్తి మీకు ధైర్యాన్ని ఇస్తుంది భయాన్ని నీ భక్తి ఆందోళన కలగజేయదు కాబట్టి భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నా సొత్తు మనమంతా క్రీస్తు రక్తంలో విలువ పెట్టి మనం మనం మనం కాదు ఆయన సొత్తు మనం మనవారం కాదు మనం ఆయన వారం అన్నట్టు ప్రభువైన ఏసు క్రీస్తు వారం మనం కాబట్టి నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును కాబట్టి జలములలో వెళితే నాకు ఆపదొస్తుందన్న భయం నీకు ఉండొద్దు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చాలవు కాబట్టి ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీకేమి కాదు కాబట్టి ఏసే గ్రంథము నలభై ఒకటిలో నా దాసుడు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను మనమంతా సర్వోన్నతుడు జీవం కలిగిన దేవుడు మహోన్నతుడైన దేవుని సేవకులము ఆయన దాసులము ఆయన పరిచారకులము కాబట్టి నువ్వేమై ఉండద్దంట నేను నీకు తోడై ఉన్నాను దేవుడి వాగ్దానం మనకి కాబట్టి దేవుడు మనకి ఎట్లా ఉన్నాడు తోడుగా ఉన్నాడు భయపడకుము నేను నీకు దేవుడినై ఉన్నాను ఎందుకు నువ్వు నన్ను నేను తప్ప దేవుడు లేడని అనుకున్నావు నేను తప్ప నువ్వు వేరే ఆశ్రయం లేదనుకున్నావు కాబట్టి నువ్వు నేనే దేవుడిని అనుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను నీకు దేవుడినై ఉన్నాను దిగులు పడవకు కాబట్టి దిగులు పడకము నేను నిన్ను బలపరుతును ఒకవేళ బలహీనంగా ఉన్న నిన్ను దేవుడు బలపరుస్తాడు నీకు సహాయము చేయవాడను నేనే నా నీతి నా దక్షిణ అస్తముతో నిన్ను ఆదుకుందును చూడండి మనకి దేవుడు తోడుగా ఉంటానంటుడు భయపడొద్దు అంటుండడు నేను నీకు తోడుగా ఉన్నా నేను దేవుడినై ఉన్నా కాబట్టి నువ్వు దిగులు పడొద్దు నేను నిన్ను బలపరుస్తా అంత మాత్రమే కాదు నీకు సహాయం చేస్తా అంత మాత్రమే కాదు ఎలాంటి ఆపదలు వచ్చినా అపాయాలు వచ్చినా నేను నిన్ను రక్షిస్తా మహాపరిషుధుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వయుగములలో సజీవుడు వగుదేవ నా తండ్రి ప్రభువ ఏసయ్యా నీకు వందనాలు అవును తండ్రి నువ్వు అక్కడవే నమ్ముకున్న దగిన నువ్వే నమ్ముకున్న తగిన దేవుడు ఆశ్రయించిన వారికి నువ్వు ఆశ్రయం ఉంటానన్న దేవుడు కాబట్టి దేని పట్ల మనలో ఉండదు దేని పట్ల చింత ఉండదు భయం ఉండదు పిరికితనం ఉండదు అపనమ్మకం అలా ఉంటే తొలగించు అవిశ్వాసం మాలా ఉంటే తొలగించు పిరికితనం మాలా ఉంటే తొలగించు భయం మమ్మల్ని వెంటాడుతుంటే దాని నుండి మమ్మల్ని తొలగించు నువ్వు మాకు తోడుగా ఉంటానన్నావు దేవ అయినా మమ్మల్ని భయపడద్దు నేను మీకు దేవుడుగా ఉన్నా నేను తప్ప మీకు దేవుడు లేడు నేను తప్ప మీకు ఆశ్రయదు దుర్గం లేదు నేను తప్ప దేవుడు లేనే లేడు అన్నావు దేవ కాబట్టి మేము దిగులు పడద్దు కాబట్టి నువ్వు మాకు సహాయం చేస్తానన్నావు దేవ మమ్మల్ని బలపరుస్తానన్నావు మమ్మల్ని ఆదుకుంటానన్నావు ఈ గ్యారెంటీ నీలోనే ఉంది ప్రభా ఈ లోకంలో లేదు మేము కలిగి ఉన్నా మేము చూసే మనుషుల మధ్య లేదు ఎక్కడ లేదు నీలోనే ఉంది కాబట్టి నీ నీడనా మేము ఉండాలా నీ రెక్కల కింద మేము ఉండాలి నిన్ను ఆశ్రయించే వారిగా మేము ఉండాలి ఎందుకంటే మా కొండా కోట దాగుచోటు మా ఆశ్రయదుర్గము మా ప్రాణదుర్గము మా రక్షణ దుర్గము శైలము కేడము సమస్తము మాకు నీవే అయ్యున్నావు ప్రభు కాబట్టి నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు నువ్వు తప్ప మాకు వేరే మార్గం లేదు నువ్వు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదు ఆశ్రయించిన మమ్మల్ని నువ్వు ఎన్నడూ విడవవు మరో మాకు ఆశ్రయముగా ఉన్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఏసు క్రీస్తు తండ్రి నీకు ప్రార్థించి అడిగి తండ్రి ఐ అందరికీ ప్రైజ్ లో ఆశీర్వాదం మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే నిరంతరము నిత్యము మానక విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్న ఆ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఆ కుటుంబ సభ్యులు ఈ లోకంలో నానా విధములైన రోగములు వ్యాధులతో కష్టాల్లో శ్రమంలో అపదల్లో అపాయాల్లో ఉన్న వాళ్ళందరికీ మనందరికీ ఆయన కృప కనికరము సమాధానము నడిపింపు మనందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించును కాక ఆ మెయిన్ ప్రైజ్ లోందరికీ పేసలాట్ ప్రైజర్ సిస్టర్ బ్రదర్స్ అన్నపిసిజర్